వైషుద్ధ ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయసు ప్రభా నీకే లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞత స్థుత స్తోత హజ వైశుద్ధ సర్వ శక్తిమంతుల సర్వాధికారి నీకే బంధనాలు ప్రభావ దేవా ప్రభా స్థుతి మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగాలకే ప్రభా మీకే చలన కారత దేవా ప్రభా దేవారత్ల ప్రభా మీరు ప్రభావములని కంటి పాప వల ప్రభా దాచి కాపాడిన గొప్ప దేవ నీకే బంధనాల తండ్రి దేవాయచు ప్రభ మాలో ఉన్న ప్రతి పాపాన్ని శాపాన్ని ఏచుక్ర రక్తం చేత కడిగివేయండి ప్రభా అదే రీతిగా ప్రభా మరి మాత్మ మీకు పర్మిట్ చేశాం ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభ వేసాం మరి మీరే మాకు తోడ నడిపించండి దేవాయచు ప్రభా మరి ప్రతిరోజు కూడా ప్రభాని నిస్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన ఇంత మంచి అవకాశం బట్టే వందనాలు ప్రభా కానీ ఏచు ఎవరికి లేదు ప్రభ ఇలాంటి ధన్యత కానీ మీరు మాకు ఇచ్చారంటే కేవలం అదే నీ యొక్క కృప ద్వారానే ప్రభా ఈ ప్రార్థన లేదని కొనసాగించి ముందుకు నడిపించమని ప్రార్థడం తండ్రి దేవాయస ప్రభా మరి రాబోయే విధంగా అవుతున్నాయో ప్రభా మరి అవన్నీ కూడా ప్రభా మీరు బయలుపరిచి మరి ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా వాటన్నిటి మీద కూడా ప్రభా మరి శతుల బలం అంతటి మీద కూడా ప్రభా మీరు మాకు విజయం అనుగ్రహించినారు ప్రభ దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవాయస ప్రభా మేము ఎవ్రీడే కూడా ప్రభా నీ యొక్క ప్రార్థనలు ప్రభా మేమందరం కూడా ప్రభా ఏకమలశ కలిగి పాదించాల ప్రభావించాలి ప్రభా దేవాయ ప్రభా నీ ఆత్మని ప్రభావం ఎల్లప్పుడూ మేము సంతోషపరచాలి ప్రభా ఎప్పటికీ నిన్ను దుఃఖించడానికి వీలదు ప్రభా దేవాయ ప్రభా మరి మీరు ఎంతో సెన్సిటివ్ కలిగిన వారు కాబట్టి ప్రభా ఎప్పటికీ ప్రభా నిన్ను స్థుతించి ఆరాధించాలి ప్రభావ నీ ఆత్మని మేము ఎప్పటికీ కూడా ప్రభా గనపరుస్తూనే ఉండాలా తండ్రి నీ నామానికి ఎప్పుడు కూడా ప్రభావ మీ మాయమ తెచ్చే వారిలాగా మేము జీవించేలాగా సహాయపడమని ప్రార్థించడం తండ్రి దేవ ప్రతి దాంట్లో మీరే మాకు తోడల్ని నడిపించండి వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా వాటి మీరే మహిమ పొందండి ప్రభా రాణి బిడ్డలు రప్పించండి ప్రభా మరి యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రభా మరి యొక్క ప్రాధాన్యత నడిపించి ప్రభా మరి మీరే మాకు తోడీ అంతా మీరే తోడల్ని నడిపిస్తారని ఏచుకృష్ణ నామంలో ప్రార్థం తండ్రి ప్రభు ఈసునితో హరళుయ్య నాడి చెదని ప్రభు ఆస్తముతో కాంతిలోనూ ఉండగా జయంగంతును ఈశుణేని వెంబడితును వెలుగులో నడిచదను రాత్రి బయనతో నడిచేదను వెలుగు నడిచేదను వెంబడించను ఈసుడే న రాక్షకుడు నడిచేదని ప్రభు ఏసుని తు హళయ్య నడిచేదని ప్రభు ఆస్తముతో కాంతిలో నుండా జయంగంతును ఇసుని వెంబడించును వెలుగులు నడిచేదను గాడా చికలో భయపడను ఆత్మతో పాడుచు సగిపోదును ఈసుడే నా ప్రియును నడిచేదనే ప్రభు ఈసుని తో హరళ్య ప్రభు ఆస్తముతో కాంతిలోను నగ జయంగును ఈశుడే ని వెంబడిందును నీ ఈశుని నడిచేదను వెలుగులో ప్రభు స్వరాముని విను చెందును సర్వమీ చెదను ఉండేదను సుడే నా ప్రేమయుడు నడిచేదని ప్రభు ఈసునితో హరలు నాడి చెదని ప్రభు ఆస్తముతో కాను డాయంగా అంతును ఈశుని వెంబడితును వెలుగులో నడిచేదను దిన సహాయముని పొందేదను సుఖ దుఃఖమైన మరణమైన ఈసుడే నా ఎండ నుండును నడిచేదని ప్రభు ఈసు నీతో హలలుయా నడిచేదే ప్రభు ఆస్తముతో కాంతిలో నుండాను ఈసుడే నీ వెంబడితును నే యేసుని వెలుగులో నడిచేదను నా దృష్టిని ప్రభుపై నోంచెదను ను యసు నా చెంత నుండును నడిచేదని ప్రభు యేసునితో హరళుయ్య నడిచేదని ప్రభు ఆస్తముతో కాంతిలోను డాగ జయంగతును యేసు నే వెంబడిను ప్రభు ఏసునితో హలలు నడిచదని ప్రభు ఆస్తముతో కాంతిలోను డాగ జయంగూను ఇసునే వెంబడి ఇసునే వెంబడిను అలలుయా థ్యాంక్ యూ బ్రదర్ పరమాజీవము నాకు తిరిగి చెను నాతోను పరమా జీవాని వా తిరిగి చెను నాతోను నిరంతరం నడే పిచ్చును మరలా వచ్చి కొని పవను నిరంతరాబో నడ యేసు వచ్చే శుకో యేసు ఏ చాలను ఏనా ఏ స్థితి నా మూల యేసు చాలను సాతను శోధన నాది కా సొమ్మ శిలా కసాగి వెళ్ళదను లోకము శరీరములాగేనను లో బడ నేను వెళ్ళదను లోకము శరీరములాగే లో బడ నేను వెళ్ళదను జీవి సుచాలో పాచికా బాయా లో పారో శాంతి జల మంతా నాడే పేచో ప్రాణ తృఫతి పర్చ మరణ లోయా నాడు ప్రాణము తుఫతేపరు మరణలో నాకాడు ఏచాలో హో ఏ నో హల్ లోయ సామా నా జీవితము చో లేనో వీడా చేరీరా కల్ లేను హరి చేశ్వర్యము విరో దివార్యో విరోధి వాడి ఏ నో హాలే లోయ ఏ నో హాలే లోయ ఏ సామాయా na jeevitam yesu chalonum hallelujah hallelujah brother hallelujah brother simhasnaski nuda yesu raja divyatesham ృతిసింహాసనాసీనుడా దివ్య అద్వితీయుడవు పరిశుద్ధృడవు అతి సుందరుడవే ప్రభు అద్వితీయుడవ పరిశుద్ధుడవ అతి సుందరుడవో నీవే ప్రభూ నీతి సింహాసనాతి సింహాసనా సత్యమూలనీ సన్నిధానర్తులు PRAPATATYA VAKTU LENI SANNI DHAANA VAKTULU STUTI SINKHO SANASI NODAM ISU RAJA DIVYA TEJA PALIYU ARPAN KORAV NEEVU VALIYAI TI VINA దోషముకై బలిపణ కోరవుని బలియై వినా దోషముకై నాహృదయా ప్రియ మగవాహృదయామి ప్రియ మగవా గముని క్లేశనిరతం స్తురత స్తు సింహాసనా సీనుడా దివ్య భూరధ్వనులేిలో రోగగా రాజారాజాని వే వచ్చు వేళ భూరధ్వనులే నింగిలో రోగగా రాజాదిరాజానిే వచ్చువేళ సంసిద్ధ వెలిగే సిద్ధితో సంసిద్ధ వెలిగే సిద్ధితో పెళ్లి కుమారుడ నిన్నె దుర్కొంద పెళ్లి కుమారుడ నిన్నె దుర్కొందను స్తి సింహాసనాను దివ్య మధురమయ నదీ నయప్రేమా పరపురాని దీనా తం విప్రేమా మధురమయ నీనాయప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనివే నా మరువలేనివే నాయసు ప్రేమ మధురాతి మధురం రాత్రియులి ప్రేమ ప్రేమా ప్రేమా ప్రేమా నాయసు ప్రేమ ప్రేమా ప్రేమా ప్రేమాసు ప్రేమా మధురమైన దీ నాయుసుమ వరపురాని దీ నా తండ్రి ప్రేమ ఇహలోకాశలతోంద్రురాలనై తిని నీ సన్నిధి విడచి నీకు దూరమై తిని ee haloka sanata andrunalaneetini ee sannidhi vidachee neeku dooramaitini channaneeswaramuto nannu neevu pinachi channaneeswaramuto nannu neevu pinachi ee sannidhino nilichinani prema maduram prema prema ప్రేమా నైసు ప్రేమ ప్రేమా ప్రేమా ప్రేమా నైసు నీ శిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించి నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి మరణముళ్ళును విరచిన దేవా మరణపో ములును విరచిన దేవా జీవమునొసగినీ ప్రేమ మధురం ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమ ప్రేమా ప్రేమా ప్రేమా నా ఎసు ప్రేమా మధురమైన దీ నా యసు ప్రేమా మరపురాని నా తండ్రి ప్రేమా మధురమైన నా యసు ప్రేమా మరపురాని నా తండ్రి ప్రేమా మరువలేని దీనా ఇసుని ప్రేమ మరువలేనిది ప్రేమ మధురాతి మధురం నా ప్రేము ప్రేజరాడు అన్నా థ్యాంక్ యూ అన్నా ప్రెజరాడు అందండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పండి ఓకే బ్రెడీ ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము సిక్స్టీ త్రీ ఫస్ట్ వచ్చినాము కీర్తనలు అరవై మూడు ఒకటము ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము ప్రేయర్ అందా కలు ముంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం ప్రేమల దేవ కృపణ తండ్రి దేవా ఐశుప్రభ నీకెళ్ళి ఎక్కడ వందనాలు కృతజ్ఞత స్తోత్ర స్తోత్ర హళి రజ దేవాయచప్రభ మరి వాక్యం ధ్యానిస్తున్నగా ప్రభా నాలో ఉన్న సొంత తలంపులను నా సొంత ఆలోచనలని ఏ చూపేసి నా గద్దించి కొట్టేసి ప్రభా దేవ్ నీ తణంపులకు చోటిస్తున్నాను కాబట్టి ప్రభా మీరే నాలో ఇంటికి గైడ్ చేసి నడిపించమని ప్రాదిష్టం తండ్రి నా నోటిని తాకండి ముట్టని స్వస్థపరచండి నీ యొక్క నోటి మాట నా యొక్క నోట్లో పెట్టండి ప్రభా దేవాయచ ప్రభావ మరి మీరే మాకు ఉండి నడిపించండి ప్రతి ఆత్మీయుని నిద్ర మీరు విప్పండి ప్రభా ప్రతి ఆత్మీయుని చోళ్ళని స్వస్థపరచమని ప్రాదిష్టం తండ్రి వస్తపరిచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయో ప్రభా ఈ వాక్యం జీవం కలది కాబట్టి ప్రభా మరి ఈ వాక్యం ఎంతమంది హృదయకైతే తగులుతుందో ప్రభా అక్కడ వెళ్ళి వస్తుందని సెలవించిన దేవుడో కాబట్టి ప్రభా నీ యొక్క పరిషత్ చేత మాకు నడిపింపు దయచేసి ప్రభా మరి మా అందరికీ కూడా ప్రభా మీరే తోడని నడిపిస్తారని ఏ చూపిస్తున్న ఆమంలో ప్రార్థిస్తుండ్రి ఆమె సిక్స్టీ త్రీ ఫస్ట్ వచ్చినాము ఈ వాక్యం ఏంటంటే థర్స్డీ ఫర్ గాడ్ అంటే దేవుని కోసము దప్పిగలగడం అనమాట థర్స్డీ ఫర్ గాడ్ ఇది ఎలా అంటే మనం ఏ విషయంలో ఎక్కువ థర్స్టీగా ఉన్నాం ఏ విషయంలో దాహం కలిగి ఉంటున్నామో ఎందుకంటే నార్మల్ గా క్యాజువల్ గా మన లైఫ్ లో ఎవ్రీడే మనం చూసుకుంటేనే ఉంటాం వాటర్ కోసం మనం ఎంతో తడపాస్తుంటాం కదా ఇప్పుడు ఎండాకాలం వచ్చిందనుకో సడన్ గా సిచ్యువేషన్స్ లో మనకు వాటర్ రాలేదు రాకపోతే దాహం దాహం అనే మనం ఎట్లా తడపాస్తుంటామంటే ఆ వాటర్ మనకు దొరికేంత వరకు మనకు తృప్తి అనేది ఉండదు కదా అట్లనే ఈ వాక్యం లోతు కూడా అలాంటిది అనమాట ఈ వాక్యం ఏ విధంగా తెలివిస్తుంది అంటే దేవుని యొక్క వాక్యము మనం చూసుకుందాం థర్స్టీ ఫర్ గాడ్ సిక్స్టీ ఫస్ట్ క్వశ్చనము ఓ గాడ్ యు ఆర్ మై గాడ్ అండ్ ఎర్లియస్ట్ ఐ సీక్ యూ మై సర్ల్ థర్టీ ఫైవ్ My body is for you in a days and where is land without water. Now, God, my God, you are living in your life. You are living in your life. You are living in your life. I am living in your life. I am living in your life. Now, for example, if you are living in your life, for example, చాలా మంది తెలుసా దేవుని యొక్క పరిశుద్ధాత్మ లేకుండా కూడా ఎంతోమంది సేవ చేస్తున్నారు కొంతమంది చాలా కొంతమంది అలా ఉన్నారు కొంతమంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకుని కూడా సేవ చేస్తున్నారు కానీ ఇక్కడ థర్స్ ఎలా ఉందంటే ఇక్కడ దావిదు చూసుకుంటే ఆ టైంలో ఆ కాలంలో దావిదు దేవుని యొక్క సన్నిధిలో ఎంత గోజాడిందో ఆయన చేసిన ప్రతి రెపెటెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద మిస్టేక్స్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ది గాడ్స్ అన్నిధిలో ఆయన ఏం చేసిందంటే మొత్తం ఒప్పేసుకున్నాడు ప్రతి పాపాన్ని కానీ ఆయన ఏ విషయంలో చాలా తపన పడ్డాడు ఆ స్త్రీతో పాపం చేసినాక ఆ స్త్రీ తన భర్త్ని ఆయన ఫస్ట్ లైన్ లో యుద్ధంలో నిలబెట్టి ఆ ఏ స్త్రీతో ఆయన వ్యభిచారం చేసిందో ఆ స్త్రీ వాళ్ళ భర్త్ని ఆయన చంపిపోయడమే చాలా తప్పు దాని విషయంలో ఆయన చాలా తప్పన పడ్డాడు చాలా బాధపడ్డాడు ఇంకా ఆయన చాలా నొచ్చుకున్నాడు ఇంకా దావిధు దేవుని సన్నిధిలో ఎంతో గోజాడిడు బాబా నన్ను క్షమించమన్నాడు ఆయన క్షమించినాక దేవుడు కూడా తిరిగి జ్ఞాపకం చేసుకోద్దని చెప్తాడు క్షమించినాక ఆయన ఎప్పుడైతే రియలైజ్ తన లైఫ్ లో అప్పుడు దేవుని యొక్క వాక్యాలు తను ఏవైతే తన జీవితంలో చేసిన ప్రతిదీ ఆయన చరిత్రలో చూసుకుంటే ఆ తనని చాలా దూరం పెట్టినారు అన్నదమ్ముళ్లే కానీ అక్కజనులే ఎవరైనా కానీ ఆయన దావిధిని చాలా దూరం పెట్టినారు ఆయన ఒక్కడు అడవిలో ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే ఈ స్టోరీ చూసుకుంటే చాలా హిస్టరీ ఉంది కాకపోతే ఈ దావిధిని ఏం చేశాడంటే యాజ్ ఎ ఫాదర్ గా ఏషయీ ఐజయ కాదు ఏషయీ తను తన తండ్రి తను ఏం చేశాడంటే ఇంకా తనకు చెందిన ఇప్పుడు చాలా మంది క్యాస్టర్స్ అవి చూసుకొని చేస్తారు కదా ఈ కాలంలో కానీ ఆ టైంలో గోత్రి యూ గోత్రము ఆ గోత్రం ఉండే కదా కొన్ని రిలేషన్స్ సో ఏషయ్య ఏ గ్రోత ఆయన ఏ గ్రోత నుంచి చెందిన ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోకుండా ఆయన వేదామ్మని పెళ్ళి చేసుకున్నారు కాబట్టి ఆ స్త్రీని ఆయన అక్కడ దూరం పెట్టడం జరిగింది తర్వాత ఆయన ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు ఏషయ్యి తర్వాత దావిద పుట్టినాక దావిదని వాళ్ళు ఏం చేశారంటే చాలా దూరంగా పెట్టేశారు అన్నమాట ఎందుకంటే సెవెన్ మెంబర్స్ లెక్కించి దావిదును ఆ ఈయన అంత కరెక్ట్ పర్సన్ కాదు అని చెప్పేసి దావిదని నిలదీసేస్తా అన్నమాట పక్క పెట్టేస్తాను ఇంకా దావిదను కానీ ఏ చేకి మాత్రమే తెలుసు ఈయన నాకు కొడుకు నేను జాగ్రత్తగా చూసుకోవాలి ఈయన పెంచుకోవాలా కానీ అందరి దృష్టిలో ఆయన చెడ్డవాడు తన ప్రేమగా పెంచుకోవడం అంటే హృదయంలో ఆయన కరెక్టే కానీ కానీ ఆయన నేను దూరం పెట్టింది ఎవరిని దావిదును పెట్టినప్పుడు అప్పుడు సామ్యులతో దేవుడు మాట్లాడినాక అప్పుడు సామీలు పోయి దావిదకు అభిషేకం చేసినాక తను అంటే అంత మందిలో అందులో కరెక్ట్ పర్సన్ చూజ్ చేసుకోకుండా దావిధిని చూజ్ చేసుకుంటారు సామ్యూలు తర్వాత ఆయన అభిషేకించడాక ఇంకా దేవుని యొక్క సేవలోకి ముందుకు వెళ్తుంటారు అట్లానే సేవలో వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఇంకా ఆయన చేసిన ప్రతి తప్పులను అన్ని దేవుని సన్నిధిలో ఒప్పేసుకున్నాక ఆయన కరెక్ట్ పర్సన్ తయారవుతాడు ఎట్లా అంటే ఎప్పుడైతే దేవుడు ఆయన రుదనికి తగులుతాడో అప్పుడు లైఫ్ టోటల్ చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇది అంతా గోత్రం నుంచి వచ్చిన వాడే కాబట్టి మన దేవుడు యూధ గోత్రపు ఆ అంత గొప్ప దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ ఈయనే పొందుకోవడం జరిగిందనమాట అయితే ఇక్కడ ఏం చూస్తుందంటే ఈయన దేవుణ్ణి ఎట్లా వెతుకుతున్నాడంటే ఆ సర్చింగ్ చేస్తూనే ఇంకా దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాడు వెతుకుతూనే ఉన్నాడు ఎట్లా అంటే ఆయన హృదయానికి తృప్తి చెందే వరకు వెతుకుతూనే ఉన్నాడు ఇప్పుడు మనం ఉన్నాము దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఎంత తపన కదా దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఎక్కడ పిలిస్తే అక్కడ పరిగెత్తుతూనే ఉంటారు ఆడబోయి పొందుకుందాం మీడబోయి పొందుకుంటామని కానీ చూడండి దేవుడు ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం ప్రార్థన చేస్తే ఈ టైంలో కూడా ఆయన స్థుతించి ఆరాధించి ఆయన చేస్తే డెఫినెట్ గా ఆయన పరిశుధాత్మ అట్లా అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఈ దావిదు ఆయన జీవితంలో ఎన్నో అనుభవాల్లో ఆయన ఈ బైబుల్లో రాసినారు ఎందుకంటే దేవుడు ఆయనకు బయలుపరిచిన విషయాలు ఆయన లైఫ్ ఏ విధంగా రన్ అయిందో తను ఎట్లా నడుచుకున్నాడు అదే ఎవ్రీథింగ్ he wrote in the bible pratidiya endulo rasukunadu endukante pratidi ayine etlayithe aa adavi lo unnadu okkadu aa booku iskonii aa devuni uginchukuntu ayine devudu baliparichine pratidaina rasukuntochunu anduke ayine aa time lo devunu adugutunnadu deva na devudau neeve ah veekuve ninnu vedukutunnanu chudandi earliest morning evaraina vedukutara devuni kani manake abpm vallu chaala vedukutadu devuni ఎందుకనంటే మన గ్రూప్ లో నేను చాలా మటుకు చూసిన మన కేబీపీఎంలు ఉన్న వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధత్వం కోసం చాలా తపన ఇంకా దేవుని యొక్క ప్రే వాక్యానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే వెతుకుతున్నారు వీళ్ళంతా దేవుణ్ణి మనమంతా దేవుణ్ణి వెతుకుతున్నాం ఎట్లా వెతుకుతున్నామంటే ఆయన వాక్యం చేత ఏం మాట్లాడతాడు మన ఆయన ఏం మాట్లాడతాడు మనం ఎట్లా నడుచుకోవాలా మనం ఎట్లా జీవించాలో ఇవన్నీ మనము వెతుకుతున్నాం ఎట్లా అంటే ఆ లాస్ట్ డేసెస్ కాబట్టి ఆల్మోస్ట్ ఫోర్ గుంపులు ఉన్నాయని మనకు తెలుసు కదా అన్యాయము అపవిత్రత నీతిమంతులు పరిశుద్ధులు కదా ఈ నాలుగు గుంపులు సో మనం పరిశుద్ధతలోనే ఉండడానికి ఎంతో దేవుని వెతుకుతున్నాము ఇట్లా దేవుని వెతకడం వల్ల మనకు దేవుడు ఎట్లా వాక్యం చేత మాట్లాడడం మన హృదయాన్ని తృప్తిపరచడము ఆ ఎట్లా అంటే కొన్ని విషయంలో ఎంతో దప్పికలిగి ఉంటుండము ఎట్లా అంటే బా ఈ రోజు నా హృదయంలో ఇంత బాధ ఉంది ప్రభా నా బాధను మీరు తీర్చండి ప్రభా అంటే దేవుడు ఆ టైంకి ఎవరో కొంత ద్వారా మాట్లాడడం జరుగుతుంది అప్పుడు ఈ వాక్యం ఎవరి రుద్ధానికి అయితే తగులుతుందో వాళ్ళకి తృప్తి అనిపిస్తుంది ఇంకొక విషయంలో దేవుడు ఆ వాక్యం వాళ్ళకి సంబంధించిందైతే వాళ్ళ తృప్తి పడుతుంటది అట్లనే ఇక్కడ దాని ఏం చేస్తానంటే ఎర్లియస్ట్ మార్నింగ్ అనమాట అర్లియస్ట్ మార్నింగ్ లో దేవుని వెతుకుతున్నాడు అంటే ఆయన ఉన్నంత దేవుని స్థుతిస్తూనే ఉన్నాడు ఆరాధిస్తూనే ఉన్నాడు I seek you, my soul is thirsty for you. That's why my soul is thirsty. That's why my soul is thirsty. That's why my soul is thirsty for the Atma is thirsty for the Atma. I'm going to choose a question about God. Isaiah 53, right? Isaiah 53, God and Kumar are in this world. Isaiah 53, the 10th verse of Isaiah 53. And then, ఏహో వాకు ఇష్టం ఆయన అతనికి వ్యాధి కలగజేయను చూడండి తండ్రి ఆ కుమారులాగా ఈ భూమి మీదకి వచ్చినాడు కదా అంటే ఆయన తండ్రిలో పాటించుడు కుమారుని లాగా పాటించనుడు యాజ్ ఎ కామన్ గా చేసిండు యేసు చూడండి యేసు ఒక తృప్తి ఉంది ఆయన ఒక దాహం అనేది ఉంది ఏసుప్రభుకి ఆయన దాహం ఏంటిదంటే అనేకులు దేవుని యొక్క సర్వసత్యంలోకి రావడమే ఆయన దాహము కదా ఆయన సేవ మరణం మీద ఉన్నప్పుడు ఆయన అంటాడు కదా దాహం వేస్తుందని కానీ అది అందరూ శరీరకంగా ఆలోచన చేసుకున్నారు కానీ ఆయన దాహం అంతా ఏ విధంగా ఉందంటే ఇంకా ఆత్మ రక్షణలోకి రావాల ప్రభువా తన తండ్రిని ఆయన తండ్రి ఇంకా నాకు దాహంగా ఉంది అని అడుగుతున్నాడు అంటే ఆయన ఆశ ఇంకా తృప్తి పరచబడాలా ఆయన ఎట్లా తృప్తి పరచబడాలంటే తన తండ్రికి ఎలాంటి ఆశ ఉందంటే ఏచు ప్రభు ఎప్పుడైతే సేవ పొంది తిరిగి లేచి నిలబడతడు అప్పుడు ఆయనకి ఆశ అనేది తృప్తి ఎందుకనంటే ఈ లోకం మీదకి దేవుణ్ణి ఎందుకు పంపించినడంటే ప్రతి పాపాని శాపాని మన రోగములని మన వ్యసనాలని అన్నిటినీ ఆయన శిల్వ మరణం పైన భరించినడు కదా ఆయనకి అంత దాహం వేసింది యేసు ప్రభుకి ప్రజలు నశించిపోతున్నారు వాళ్ళని నేను నేను రక్షించుకోవాలా అనేసి దేవుడు ఒక కుమారున్ ఈ లోకం మీదకి తర్వాత ఆయన ఈ లోకం మీద ఆయన తువాత ప్రకటన చేసినప్పుడు కూడా ఆయనకి ఎంత అంటే చాలా దాహం కలిగింది దేవునికి కూడా ఆయన దాహం ఎట్లుందంటే మనము ఆ మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ లో మనకు తెలుస్తుంది నీతి కొరకు ఆకలి దప్పి ధన్యులు వారు తృప్తి పరచబడదుడు అంటే ఆయన ఆశ ఎట్లుందంటే అనేక ఆత్మలైన సన్నిధికి రావాలని ఆయన ఎంత అంటే అంత ఆశపడ్డడు దేవుడు ఆయన కూడా చాలా దాహం వేసింది ఆయన కూడా దేవు చాలా అంటే దేవుడు ఎట్లా చాలా తప్పన పడ్డాడు మన విషయంలో ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించినారు కదా ఆయన స్వరూపంలో మరి ఆయన స్వరూపంలో మన పుట్టించిన దేవుడు మన అధికారం అంతా తీసుకున్నప్పుడు మళ్ళా దేవుడు దాన్ని ఎట్లా చంపేసిండు దాన్ని అధికారం నంతా దేవుడు దుష్టుని అధికారం అంతా ఆయన కాల ఎట్లా తిరిగి అధికారం మన చేతిలో పెట్టినడు యేసు ప్రభు అయితే ఎప్పుడు ఈ విధంగా అనమాట అంటే థర్స్డీ ఎట్లా ఉండాలంటే మనకు థర్స్డీ మన ఆత్మకి బాగా దాహం కలగాలి ఎట్లా దాహం కలగాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు టైం దొరికినప్పుడల్లా ఇప్పుడు మనకంత సమయం లేదు కానీ సమయం లేకపోయినా మనం ఆ పనిలో ఈ పనిలో టైం పెడుతున్నాం ఒక టైం తీసుకొని ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం దానించి పరిశుద్ధాత్మ పొందుకుని అనేకులు సత్యని ప్రకటింపచేయడానికి మనకు ఉండాలి అలాంటి థర్స్టీనెస్ కదా అలాంటి థర్స్టీనెస్ ఉంటేనే మనము ఇంకా ఆత్మీయంగా మనం బలపడుతుంటాము అందుకే ఆయన అంటున్నాడు దేవాన్న దేవుడు నీవే వేకువే నేను వెదుకుచున్నాను నీ బలమును నీ ప్రభావమును చూడవాలనని పరిశుద్ధ నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను చూడండి ఇంకా దేవుని యొక్క పరిశుద్ధాత్మ కోసము మనము ఆశతో కనిపెట్టుకుంటుండాలా ఎందుకనంటే మనము ఇప్పుడు ఆయన ప్రభావము చాలా ఎట్లా అంటే ఆ ట్వెల్వ్ ఇయర్స్ ఆ చౌండల స్త్రీ ఉంది కదా బ్లడ్ ఇయర్స్ నీత బాధపడుతూ ఉంటది చాలా బాధపడుతుంటది బాధపడుతుంటే ఇంకా ఆ యొక్క స్థలములో ఏసు ప్రభు వచ్చినప్పుడు ఆమె ఎట్లా అంటే ఏ ప్రజలకు తెలియకుండా ఆమెకు దొరికిన టైంలో దేవుని చెంగును ముట్టుకుంటేనే ఆమె స్వస్థత పొందుతుంది కదా రతం కలిగిన శ్రావణ ఆ బ్లడ్ అనేది ఆమెకి అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది కానీ ఆ స్త్రీ ఆమెకి చూడు ఎంత తపన ఉంది ఆమెకి ఎంత టర్స్టీనెస్ ఉంది చూడు ఎక్కడో దేవుని స్వరము విన్నది ఏసు ప్రభు వస్తున్నాను కదా ఊర్లకి అని ఆమె ఎక్కడో విన్నది అలాంటిది ఊరు బయట ఉన్న ఆమె దేవుని చెంగు ముట్టుకోవడానికి అంటే అంత దూరం నుంచి ఆమె ఆ బాధ ఎట్లా భరించిందో కదా ఆమె చాలా బాధ భరించింది ఆ అసలు ఆమె నడవలేకపోయింది ఆమె చూడలేకపోయింది ఆమె ఎంత బాధ వేదన దుఃఖం చేత ఉంది ఆమె హృదయంలా ఆమె బాధ అది ఎవరు అర్థం చేసుకోలేకపోయినారు కానీ కేవలము ఏజ్ ప్రభుత్వని ఆ స్త్రీకి ఎప్పుడైతే తెలిసిందో ఆమె దాహంతో పరిగెడుతుంది ఆమెకి అంత తోచినేస్తున్నాను ఆమె ఆత్మకి ఆమెకి చాలా నన్ను ఎవరు నన్ను ఎక్కడ స్వస్థపరుస్తారు నన్ను ఎవరు స్వస్థపరుస్తారా అని చాలా బాధగా ఉంది ఎందుకంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఆమెకి ఎలాంటిది రిజల్ట్ లేదు ఆమె ఎక్కడ తిరిగినా ఏ రిజల్ట్ లేదు కేవలం ఆమె రిజల్ట్ ఎక్కడ ఉందంటే ఎప్పుడైతే ఆమె దేవుని యొక్క చెంగుని ముట్టిందో అప్పుడు స్వస్థత పొందింది కదా అక్కడ దేవుని యొక్క ప్రభావం అనేది బయలుదేరింది ఎట్లా అంటే దేవుడు గుర్తుపట్టింది కదా ఆ స్త్రీని నా చెంగు ముట్టింది ఎవరు అనంటే ఆ జనాలందరూ ఏమంటారు ఏమో ప్రభా ఇంత మంది ఉన్నారు అందులో ఎవరు నూకేసిరు ఏం చేసిరాను కానీ దేవుడు ఆమెను ఏం చేసిందంటే ఆ ఊర్లో అందరూ ఆ దేవుడు ఆ విధంగా అడిగినందుకు ఆమెకు అవకాశం దొరికింది ఎట్లా ఊరు బయట ఆమె ఉంది మరి ఆమెకు ఆ రోగం వచ్చిందని చెప్పేసి వెయగొట్టేసినాడు అలాంటి స్త్రీని తీసుకొచ్చి దేవుడు మళ్ళీ ఆ ఊరు లోపలిని ఆమెకు పెట్టినాడు ఎట్లా అంటే ఎప్పుడైతే దేవుని యొక్క చెంగుడు పుట్టిందో ఆ ప్రభావము ఆమెను తగిలిందో అప్పుడు ఆమెను స్వస్థత పొందినప్పుడు దేవుడు అడిగినాడు ఆయన అడిగినందుకు ఆ స్త్రీ స్వస్థత పొందిందని అందరికీ తెలియజేయబడ్డది అట్లా అట్లా దేవుని యొక్క ప్రభావం ఆమెలో వెళ్ళింది కాబట్టి ఆమెకు ఎంతో హ్యాపీ కలిగింది కదా ఇప్పుడు మనం కూడా లాస్ట్ డేస్ కాబట్టి మనకు అవకాశం దేవుడు ఇచ్చింది ఎట్లా అంటే కొరకు ఆకలి దప్పి గల వారు ధన్యులు వాళ్ళు తృప్తిపరచబడరు అంటే నీ ఆకలి నీ దప్పి ఏమై ఏమై ఉండాలంటే దేవుని యొక్క వాక్యం ధ్యానించాలా ఆ వాక్యం సరైన మనం నడవాలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలా అనేకులకు సత్యాన్ని ప్రకటింప కదా మనం ఎక్కడ ఉన్నా అనేకులం వెలిగించాలా మనం ఎట్లా వెలగాల ఎట్లా వెలిగించాలా అంటే కేవలం దేవుని యొక్క వాక్యం ద్వారానే కదా ఆయన పరిశుద్ధాత్మ పొందుకుంటూనే ఉండాలా దిన దినము ఆయన సత్యాన్ని ప్రకటింపచేయాల ఎందుకంటే మరి ఈ లాస్ట్ డేసెస్ లలో మరి ఆయన సత్యం అనేకులకు బాయ్పరచబడితేనే ఆయన నా మనికి మాయమ ఎందుకంటే ఇన్ని ఆత్మలునే ఏ ఆత్మ రచించుకోవడం ప్రభుకి ఇష్టం లేదు తండ్రికి ఇష్టం లేదు అందుకే కదా శిల్వ మరణ దాహం దాహం అన్నాడు మరి ఆయన దాహాన్ని మనం తృప్తి మనం ఎట్లా తృప్తి పరచాలంటే మనం అనేకులకు దేవుని యొక్క సత్యాన్ని ప్రకటిపచ్ చేయాలి చూడండి అది 42 టూ సెకండ్ వక్షణంలో మనకి ఉంటది నా ప్రాణము దేవుని కొరకు దృక్ష దృక్ష కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృప్తి పరుచున్నది దేవుని సన్నిధిని నేనెప్పుడు నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేది అంటే ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే తన ఆ తన సోల్ ఏదైతే ఉందో తన ఆత్మ ఏదైతే ఉందో జీవం వల్ల దేవుని అంటే చూడాలనుకుంటే ఆయన ఆత్మని తృప్తి పరచాలని చూస్తున్నాడు ఇంకా దేవుని సన్నిధి ఎల్లప్పుడూ ఆయనలో ఉండాలా ప్రతిదీ అంటే సజీవమైన దేవుడు కదా ఆయన ఏసుప్రభు ఆయన వాక్యం ఎప్పుడైతే మనకు తగులుతుందో అప్పుడే మన స్వస్థత పొందుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇప్పుడు రకరకాల రోగాల చేత ఎంతో మంది పీడింపబడుతున్నారు కదా రకరకాల రోగాల చేత వాళ్ళందరికీ ఎట్లా స్వాస్థత వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యము వాళ్ళ హృదయంలో తగ్గుల్తేనే తక్షణం వాళ్ళకు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి మనం ప్రాధాన్యం చేస్తామో అక్కడ వాళ్ళకి స్వస్థత కదా అట్లనే ప్రాణానికి అనేది దాహం ఉంటది కాబట్టి ఆ దాహాన్ని మనం ఎట్లా చేయాలంటే తృప్తిపరచబడాలా ఎట్లా తృప్తిపరచబడాలంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నానబడితే నీ ఆత్మ తృప్తిపరచబడుతుంది ఎట్లా అంటే దేవుని యొక్క పరిశుద్ధత్వ మనలో దిగుతది ఆయన ఆత్మ దినదినము మనలో ఎవ్రీడే గ్రోత్ అవుతా ఉంటది అన్నమాట దేవుని యొక్క ఆ దేవుని యొక్క ఆత్మ మనం పొందుకున్నప్పుడు మన మనుషుల ఆత్మీయంగానే కానీ విశ్వాసంలోనే కానీ సమాధానంలోనే కానీ ప్రేమలోనే కానీ ఏ దాంట్లో మనము విజయం పొందుకుంటూ వెళ్తామనమాట అంటే స్టెప్ బై స్టెప్ ఎవ్రీడే వీఆర్ గ్రోయింగ్ అనమాట ీ బైబుల్ ప్రే ఎవ్రీడే అని ఒక సాంగ్ ఉంటది అంటే బైబిల్ చదివినప్పుడు ఎట్లా అంటే దినదినము దేవుల్లో మనము అంచులంచులుగా ఆయన మనల్ని ఆత్మీయమైన జీవితంలో అంచలంచగా మనల్ని రైజ్ చేస్తూ ఉంటారనమాట ప్రతి దాంట్లో ఆయన మనకు విజయం అనేది ఇస్తుంటాడు చూడండి ఐజియా ఫిఫ్టీ ఫైవ్ లో ఒకసారి చదువుతారా బ్రదర్ ఐజియా ఫిఫ్టీ ఫైవ్ వన్ ఓకే సిస్టర్ ప్పి కొని వారులారా నీళ్ళ యొక్కకు రండి రూకలు లేని వారు లారా మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి రూకలు లేకపోయినను ఏమీ నీ యొక్క ద్రాక్ష రసమును పాలను కొనుడి వారులారా వచ్చి కొన్ని భోజనం చేయడి అంటే ఇక్కడ ఏమని Mm, come on up you who doesn't come to me comes to the water and you without money uh, Without money tutorial. I said tylko Cristian and Emile Cali and under the University. When you come to meet mm. Combine Ami Lucy Palat, the representative I said and gave you a Natural Four Truthgroup for these are the telling people that we gonna work on a different trend in aоминаat detta దేవుని వాక్యం దగ్గరికి రమ్మంటున్నాడు ఎట్లా అంటే ఇప్పుడు ఈ లోకంలో చూసుకుంటే ఆత్మీయంగా చూసుకుంటే డిఫరెన్స్ చూడండి లోకంలో దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నారు రకరకాల జనాలు కదా ఎక్కడ చూసినా దేవుని యొక్క వాక్యము ప్రకటింపజేస్తున్నారు వాళ్ళు ఎవరికైనా బాగాలేకపోయినా ప్రార్థనలు చేస్తున్నారు ఆ ఇలాంటి సమస్య ఉంది పాస్టర్ గారు అంటే ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు మా ఫ్యామిలీలో సమాధానం లేదు కొంచెం మీరు ప్రార్థించారా అంటే ప్రార్థన చేస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కానీ అక్కడ ఏమవుతుందంటే వాక్యం చెప్పినందుకు డబ్బులు తీసుకుంటారు ప్రే చేసినందుకు డబ్బులు తీసుకుంటారు కదా మళ్ళా ప్రేయర్లు కొనుక్కునేకే డబ్బులు తీసుకుంటారు అక్కడ బైబుల్స్ కొనడానికి డబ్బులు ఏవివో క్రియేటివిటీ వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తారు కదా పరిశ్రమల సర్దుకాలు కూడా ఆ టైంలో దేవుని కోసం కూడా దేవుని యొక్క సత్యాన్ని ప్రకటింపజేస్తుంటే వాళ్ళు ఇలాగే క్వశ్చన్స్ వేస్తుంటారు ప్రతిది. కదా ఎందుకంటే ఈ లోకంలో జరుగుతుంది అన్యాయం చాలా జరుగుతుంది ఎలా అంటే పాస్టర్సే చూడ్డానికి అంత బానే ఉంది పాస్టర్ కదా అంటే నేను ఏ పాస్టర్ మీద నింద మోపట్లే ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఎందుకంటే మనం అందరం కాబట్టి ఇక్కడే ఉన్నారు ఇంకా ఎక్కడ లేరు కదా చాలా మంది దేవుని యొక్క వాక్యం చెప్తారు డబ్బులు తీసుకుంటారు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే వితౌట్ మనీ అంటే నీల యొద్ధకు రమ్మంటున్నాడు రూకలు లేకుండానే మళ్ళీ వచ్చి వాళ్ళని వచ్చి భోజనం చేయుడి అంటే దేవుడి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే కొని భోజనం చేయుడు అంటే కొనడం అంటే పైసలు ఇచ్చి కొనడం కాదు దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వారం కాబట్టి ఆయన సన్నిధిలో ఉంటమని చెప్తున్నాడు కొనబడిన వారు రక్తం చేత మనం కొనబడడం కదా ఎవరు మనం పైసలు మనం కొనుక్కోలేదు మనల్ని ఎవరు మనల్ని ఈ లోకంలో కొనలేరు కేవలము దేవుని యొక్క రక్తముచ్చతనే మనమంతా కడగబడిన వారము ఆయనని చూడ మనల్ని కొన్నా దేవుడు ఎట్లా మనకు ఒక సాంగ్ ఉంటుంది నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తం ఇచ్చిన ప్రాణమిచ్చిన తండ్రి ఏసు ప్రభు నీకేస్తు సర్వం నీకే ప్రభు ఈ సాంగ్ ఉంది కదా ఈ సాంగ్ లో దేవుడు చెప్తున్నాడు కదా మనల్ని ఆయన రక్తం చేత మనల్ని కొనుకున్నాడు ఆయనే ఇంకా ఏ విషయంలో కాదు కదా చాలా మంది ఏమనుకుంటారంటే వితౌట్ మనీ అని ఇక్కడ ఇక్కడ ఏమన్నా ఉందంటే మీరు వచ్చి భోజనం చేయుడి అని ఉంది కొన్ని భోజనం చేయుడు అన్నప్పుడు ఇక్కడ చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు వాక్యంలో చాలా డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది కానీ మనం కొన్నప్పుడు అంటే మీరు వచ్చి కొన్ని భోజనం చేయుడు అంటే బ్లడ్ ఆఫ్ జీజస్ మీరు కడగబడ్డారు కాబట్టి మీరు ఆయన సువాత వినడానికి రమ్మంటున్నాడు లేకపోయినా ఏమీ లేకపోయినా ద్రాక్ష రసం అంటే దేవుని యొక్క సత్యమే కదా ఆయన సత్యం ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడైతే దేవుని కోసమో ఆకలి దప్పి కలిగి ఉంటామో ఆయన వాక్యం వినడానికి తపన పడతామో ఎప్పుడైతే ఎక్కడైనా సేవకు పిలిచినా పరిగెత్తడము అది అనమాట తపన అంటే ఆ అది నీ ఆత్మకి తృప్తి పరచబడే దాని వెంట రన్ అవుతూనే అంటావు కంటిన్యూస్లీ నువ్వు రన్ అవుతుంటావు విజయం పొందాలనే నువ్వు చూస్తుంటావు కదా మన మంద్రం అంతే మన థర్స్ట్ ఎట్లా అంటే అనేకులని దేవుని యొక్క సన్నిధికి నడిపించడానికి ఏ ఆత్మ నశించిపోవద్దు బ్రవ్వా ప్రతి ఆత్మని సన్నిధికి రావాలనే మన తపన కదా అందుకే కదా దేవుని సత్యని మనం ప్రకటింప ఎక్కడికైనా మనము వెళ్తాము ఎందుకంటే శివ డేసెస్ కాబట్టి మనకు ఇంకా టైం లేదు అని రాకడా ఎంతో త్వరలో ఉంది కాబట్టి మనము ఆయనే యొక్క సత్యాన్ని అనేకులకు ప్రకటన చేయాల అందుకే ద్రాక్షరసము పాలు పొందుడి చూడది దేవుని యొక్క సత్యం మనం వింటేనే అనేకులకు మనం వెలిగించగలుగుతాం ఎట్లంటే ఒక్కొక్క హృదయంలో చాలా మంది ఆత్మలు ఎట్లున్నాయంటే ఈ కాలంలో చూస్తే నలిగిపోయినాయి ఆ దుఃఖంతో ఉన్నారు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారా ఒక్కొక్క ఆత్మని అర్థం చేసుకోవడం చాలా ఘోరంగా ఉంది చెప్తున్నా కదా దేవుణ్ణ బిడ్డలే వాళ్ళ ఆత్మలను అర్థం చేసుకుంటే ఒక్కొక్కళ్ళ జీవితం చూస్తుంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎందుకు బాధగా ఉందో ఒక్కసారి ఈ వాక్యం చూసుకొని మనం క్లోజ్ చేసుకున్నాము ఇర్మియా ఇది మీ నైన్త్ చాప్టర్ లో సత్యము పలుకక ప్రతి తన పొరుగు వాణిని వచించును సారీ సిస్టర్ సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగువాణిని వంచును అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు ఎదుటివాణి తప్పులు పట్టవలనని ప్రాయసపడదురు చూడండి ఇక్కడ వాక్యం చెప్తుంది కదా అంటే ఇప్పుడు ఎందుకు ఒక్కొక్క ఆత్మ అంత ఘోరమైన పరిస్థితిలో ఉందంటే వాళ్ళు ఎట్ల అయిపోయారంటే సత్యం పలకకుండా ప్రతిది ప్రతి తన పొరుగువాన్ని అంటే ఒకరి మీద ఒకరిని ద్వేషించుకోవడము ఎట్లా ఈ రోజు వాక్యము ఒకళ్ళు చెప్తున్నారు వాళ్ళు బాగా చెప్తున్నారంటే వాళ్ళ మీద కుళ్ళు పడడము వాళ్ళని నలగగొట్టడము ఏదో ఒకటి విధంగా చేయడం ఈ మధ్య సంఘంలో జరుగుతుందే ఇది ప్రతి సంఘంలో జరుగుతుంది ను నాకంటే బాగా చెప్తున్నావు కదా అని ఎవరైనా అంటే వాళ్ళని త్రొక్కడానికే చూస్తుంటారు ఎందుకంటే ఆ మనుషులు ఎలా తయారైనారంటే అబద్ధములాడుట తన నాలుకలంట అభ్యాసము చేసి ఉన్నారు అంటే వాళ్ళకి చెప్పి చెప్పి చెప్పి ప్రాక్టీస్ అయిపోయింది వాళ్ళకి అబద్ధం చెప్పి చెప్పి ప్రాక్టీస్ అయిపోయింది వాళ్ళకి అందుకే లోకంలో ఎక్కడ చూసినా ఏ సంఘాలు చూసినా ఆ దేవుడు చెప్తారు కదా ప్రకటన ఏడు సంఘాల విషయంలో మాట్లాడతారు కదా దేవుడు మరి ఆ ఏడు సంఘాలు ఏ విధంగా ఉన్నాయో అది చదివితే మనకు అర్థమవుతుంది అట్లా వీళ్ళందరూ ఎట్లయిపోయినారంటే ఒక్కొక్కరు దేవుని యొక్క సత్యాన్ని ప్రకటింప చేయడానికి చాలా వాళ్ళ నాల్కే ఎట్లా అంటే ప్రాక్టీసింగ్ అయిపోయింది అబద్ధం చెప్పడానికి చాలా మంది అట్ల అయిపోయింది ఎక్కడ చూసినాం బయట ఎక్కడ చూసినావి కానీ కొంతమందే ఉన్నారు పరిశుద్ధులు ఆ పరిశుద్ధులు మాత్రమే దేవుని యొక్క సత్యని అనేకులకు ఎందుకే ఒక్కొక్క హృదయాలు చూస్తుంటే చాలా బాధ ఆ విధంగా దుఃఖం చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా ఇజ్రాయల్స్ ప్రజలు అరణ్యం అంతా దేవుడు తిప్పి తిప్పి ఎందుకు అక్కడికి నడిపించినారంటే వాళ్ళు సనిగినరు గుణిగినరు ఇష్టం వచ్చినట్లు జీవించినరు కాబట్టి ప్రతి ఆ ప్రతి చేయాల్సిందే ఇప్పుడు వాళ్ళందరూ హతసాక్షలు కావాల్సిందే అందుకే దేవునికి చాలా దుఃఖంగా ఉంది ప్రతి అంటే ఆయన హృదయం ఉంది ఎందుకంటే దేవుని యొక్క సత్యాన్ని సత్యంగా ప్రకటింప చేయాలి కానీ ఆ వాక్యాన్ని అడ్డులో పెట్టుకొని అభ్యాసం చేయదు కదా అబద్ధాలని కాబట్టి వాళ్ళెంత అబద్ధం చెప్పి ఆ విధంగా చేసేస్తారు అందుకే కొంతమంది సర్వ సత్యంలో ఉన్నారు కొంతమంది సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు మరి అలాంటి వాళ్ళెంత శిక్షింపబడుతున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా మరి అది దేవుని చిత్తం కాబట్టి ఆ విధంగా జరుగుతుంది ఆ లాస్ట్ ఒక వచనం చూసుకుందాం బ్రదర్ శామ్ సెవెంటీ ఏ థర్టీ ఎయిట్ లో ఎంత సెవెంటీ బ్రదర్ అల్ల థర్టీ ఫోర్ సెవెంటీ ఎయిట్ లోటీ ఫోర్ వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనని వెతికిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలు కొని చూడండి ఇక్కడ దేవుడు చూడండి అయిన వారిని సంహరించినప్పుడు అంటే చంపినప్పుడు వారు ఆయనను వెతుకుదురు చూడండి ఎప్పుడైతే శిక్ష మీద శిక్ష పడుతుందో అప్పుడు దాకా వాళ్ళు దేవన్స్ అనేదికి రాలేకపోతారు ఎప్పుడు వాళ్ళు శిక్ష శిక్ష అంటే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతూ పడుతూ పడుతూ అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది జ్ఞానం అనేది బుద్ధి అనేది కలుగుతుంది అప్పుడు కదా అప్పుడు వాళ్ళకి సైన్స్ అనేది తెలుస్తుంటది అరే ఈ రోజు తప్పు పని చేసిన దేవస్ అనేది పాపక్షమాపం ఒప్పుకోవాలా అని అప్పుడు వాళ్ళు పచ్చతప్పబడి దేవుని సన్నిధిలో వాళ్ళు బ్రతిమిలాడుకుంటారు దేవమాన్నం క్షమించు దేవమానం క్షమించని అంతవరకు వాళ్ళు ఎట్లా డిపెండ్ అయిపోతున్నంటే మనుషుల పనైనా ఆధారపడుతుంటారు గోపర్జనం అంతా దేవుని యొక్క వాక్యం ప్రకటన చేసుకున్నారు అది సత్యని ప్రకటింపజేస్తున్నారో వాళ్ళ నోటి నుంచి వాళ్ళు అబద్ధం చెప్తున్నారా దేవుని యొక్క సత్యని చెప్తున్నారా ఇది గ్రహించట్లేరు కానీ పాస్ట్ ర్యాంకులు చెప్పినారు కదా పాస్ట్ చెప్పినారు కదా వీళ్ళు చెప్పినారు కదా వాళ్ళు చెప్పినారు కదా వాళ్ళు చెప్పిన వాటి మీదనే ఆధారపడారు కానీ ఎవరు దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడలేరు అది ఎప్పుడు పడతారంటే దేవుడు ఎప్పుడైతే వాళ్ళని చంపాలని చూస్తుంటారంటే దేవుడు చంపడం అంటే ఆ ఎట్లా చంపడం అంటే దెబ్బ మీద దెబ్బ అంటే దేవుడు చంపడు జస్ట్ వాళ్ళకి శిక్ష ఇప్పుడు మన పిల్లలు మనం తప్పు పని చేసి మనం ఎట్లా కొడతాము అదే రీతిగా దేవుడు కూడా వాళ్ళకు శిక్ష మీద శిక్ష పెట్టినప్పుడే వాళ్ళకు ఏం తెలుస్తుంది అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి అవును ప్రభా ఈ రోజు నేను తప్పులు చేసిన ప్రభా నన్ను క్షమించు ప్రభాని బ్రతిమిలాడుకుంటాము ఆయన ఎప్పుడైతే అట్లా బ్రతిమిలాడుకుంటామో అప్పుడు దేవుడు దేవునికి కూడా తెలిసిపోతుంది ఇంకా వీళ్ళు ఇంతగానో బ్రతిమిలాడుతున్నారు కదా అని చెప్పేసి దేవుడు అప్పుడు క్షమించుకొని వాళ్ళని పరిశుద్ధం తయారు చేసి ఆయన సత్యాన్ని ప్రకటించడానికి ముందుకు నడిపిస్తాడు అట్లా అంటే ఇవి ఉన్నాయి బైబుల్లో కంపల్సరీగా ఈ నాలుగు గుంపులు ఉన్నాయి కాబట్టి ఆ వాక్యం ప్రకారంగా అది నెరవేర్చబడాలి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే మన తప్పన అంటే ఏ విధంగా ఉండాలి అంటే మనం పర్చి ఫర్ గాడ్ అన్నప్పుడు ఆ మెయిన్ గా దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించేయడానికి అంటే ఈగుల్ థింగ్స్ ని మనము నల్లగా వాటిని ఎట్లా అంటే కాలకింద చితగా దేవుడు అట్లా చేసిందా లేదా సైతాన్ని కాలకిందట్టిందా లేదా అట్లనే మనం కూడా ఒకరి ప్రార్థన చేస్తే సైతాన్ని పారిపోవాలా ఒకరికి దేవుని యొక్క సత్యం ప్రకటింప తక్షణమే వాళ్ళు బ్యాప్తిజం పొందాలా అట్ల సువార్త మనం ప్రకటన చేయాలంటే దేవుని యొక్క పరిశుద్ధత్వం మనం పొందుకోవాలా మన థర్స్ డీనెస్ ఎలా ఉండాలంటే ఆ ఎవ్రీడే దేవుని యొక్క పరిశుద్ధత్వం పొందుకుంటేనే ఉండాలా అన్ని కూడా సత్యం ప్రకటింప చేస్తూనే ఉండాలా అట్లా చేస్తుంటేనే మనం ముందుకు వెళ్తాము నేను ఈ వాక్యము నేను చెప్పాలని చెప్పలేదు యాక్చువల్లీ నేను ఇది ఎప్పుడో ప్రిపేర్ అయినా ఈ వాక్యం నేను అంతకు ముందుకే చెప్పినాను ఇది నేను కంప్లీట్ సెంటెన్స్ చెప్పాలి ఇంకా హాఫ్ తర్వాత చెప్తాను ఆ హాఫ్ ఇప్పుడు నేను కంప్లీట్ చేశాను బిఫోర్ దట్ నేను ఓన్లీ సామ్ 61 వన్ ఫస్ట్ వచనము ఇంకా దాంట్లో రెండు వచనాలే నేను చెప్పింది ఇప్పుడు నేను కంప్లీట్ గా అంతే చెప్పేశాను ఎందుకనంటే దేవుడు బయప ఎందుకంటే టైం లేదు కాబట్టి మనం థర్స్ ఎలా ఉండాలంటే దేవుని యొక్క సత్యని ప్రకటన అనేకులకు ప్రకటింప చేయడానికే మనం థర్స్ టెన్నెస్ ఉండాలా ఎందుకంటే ఏ ఆత్మ నశించుకోవద్దు ఎందుకంటే దుష్టుడు ఒక గోల్ పెట్టుకున్నాడు దేవుని యొక్క పరిశుద్ధ ఎంతమంది అయితే పరిశుద్ధతగా జీవిస్తున్నారో వాళ్ళని కొట్టడానికి దుష్టుడు గోల్ పెట్టుకున్నాడు మరి దుష్టునికి మనం ఏ అవకాశం ఇవ్వద్దు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా మనం జాగ్రత్త అని అంటే థర్స్టినెస్ మనకి ఇంపార్టెంట్ ఎట్లా దేవుని యొక్క వాక్యం కోసం థర్స్టినెస్ ఎందుకంటే వేకు లేచి ఆయన వెతగాల మనము ట్వంటీ వెతుకుతూనే ఉండాలా అంటే మనకు టైం ఉన్నప్పుడల్లా ఆ ట్వంటీ అవర్స్ నుంచి ఒక్క టైం అన్నా మనకు దొరుకుతుంది కదా ఆ ఒక్కటేమన్నా దేవుని యొక్క శరీరం మనం గడుపుదాము దేవుని యొక్క సత్యాన్ని అనేకులకు ప్రకటింపజేస్తాము ఆయన వెతకాల అనేకుల హృదయంలో దేవుణ్ణి నింపాల ప్రతి హృదయము దేవుని యొక్క ఆత్మచత్తే నింపబడాల అట్లా దేవుని యొక్క సత్యాన్ని మనం ప్రకటింపజేద్దాము ఎందుకంటే ఇంకా సమయం లేదు ఇంకా దేవుని రాక చాలా త్వరలో ఉంది ఆ మొన్న కూడా మా ఇంట్లో ప్రేరు ఆ దేవుడిని నాకు బయలుపరిచింది ఒకటే ఇంకా ఆయన రాక త్వరలో ఉంది ఇంకా నేను దిగబోతున్నా అని ఆయన నాకు బయలుపరిచినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఆయన చూస్తున్నాను కదా ఆయన్ని ఆ ఎందుకంటే ఆయన చూడడానికి ఎంతో తపన ఉంది ఆయన చూడాలా ఆయన కోసం మనం వెయిటింగ్ చేస్తున్నాము కాబట్టి ఆయన దిగినప్పుడు ఆయన ముందు మనం నిలబడినప్పుడు ఎట్లా ఆయన సంతోషించి ఆనందించాలా అట్లా మనం అధికమైన ఫలములు పొందుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో ఖాళీ చేతులతో ఆయన సన్నిధిలోకి పోవద్దు కంపల్సరిగా ఒక గిఫ్ట్ అనేది ఆయన సన్నిధికి తీసుకెళ్ళాలా అది మనకు థర్స్టెస్ అనేది ఉండాలా అప్పుడే కదా ఆయన హృదయాన్ని మనం తృప్తి పరచబడిన వరం అవుతాము కదా ఆయనే మనకు దినదినము తృప్తి పరుస్తూనే ఉన్నాడు దేవుడు ఎందుకంటే చూడండి మనము ఒక్క టైము ఒక వన్ అవర్ ఇష్టంతో ఆయన సన్నిధిలో గడిపినా ఆయన సింహాసనమే మన దగ్గరగా దిగి వస్తుంది అలాంటిది నువ్వు ఆశ పెట్టుకొని నువ్వు నీలో టస్ట్నెస్ బాగా పెట్టుకొని నువ్వు ద దప్పిగలిగి ఇంకా ఆయన సత్యాన్ని అనేకులకు ప్రకటింపజేస్తే ఇంకా ఆయన హృదయం ఎంతో సంతోషపడుతుంది కదా అట్లా దేవుని యొక్క హృదయాన్ని మనం సంతోషపరిచే వారిలాగా ఉండాలా అప్పుడే ఆయన హృదయాన్ని మనం సంతోషపరిచిన వరం అవుతుంది ఎందుకంటే రీసెంట్ గా కూడా మొన్న త్రీ డేస్ బ్యాక్ మైండ్ ఆఫ్ నెడ్ అయిపోయింది ఆ నెక్స్ట్ డే నేను వాక్యానికి ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ రాసుకున్నాను పెట్టుకున్నా ఆ అదృష్టడు పండనీయర్లే ఎందుకంటే మనం ప్రార్థనలు ఉంటే ఆ అదృష్టుడు ఎట్లా అంటే మనల్ని పండనీయడు ఇంకా చెప్తున్నాను కదా నాకు అంత నిద్ర వస్తుంది మేము పందామంటే అది పై పైకి వచ్చేస్తుంది సాయితాన్ కానీ నేను దాన్ని ఎట్లంటే జస్ట్ ఇట్లా బైబుల్ ఇట్లా పక్క పెట్టి ఇట్లా ఉరుగుతున్నానో లేదో అది అప్పుడే వచ్చేస్తుంది సాయితాన్ కానీ దేవుడు అవకాశం ఇవ్వలే ఎందుకంటే నేను భాష ఎలా మాట్లాడుతున్నా గద్దిస్తున్నా ఈ చుకృస్తున్నామో ఆ జ్ఞాపిస్తున్న అంటే దానికి ఎంతో కోపం వస్తుందంటే ఇట్లా సౌండ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది బయటికి ఆ సౌండ్ నేను విన్నా దుస్తుడు ఎందుకంటే పంటే కాలకాడుకు వచ్చి బ్రద్ములు అది ఏం బ్రతిమలాడుతున్నాయి నాకు అర్థమవుతుంది కానీ కాలు ముట్టుకుంటున్నాయి హ్యాండ్స్ ముట్టుకుంటున్న ఏమేమో చేస్తుంది ఆ ఎట్లా అంటే రిక్వెస్టింగ్ చేస్తుంది ఏదో రిక్వెస్టింగ్ అంటే దాన్ని ఏదో బంధిస్తే ఇప్పుడు ఎవరినైనా కొట్టి బంధించిన వాళ్ళు లీజ్ తీసి మమ్మల్ని వదిలేయారా అని రిక్వెస్టింగ్ చేస్తులేరు అట్లా అవి బ్రతమలాడుకుంటున్నాయి కానీ నాకు అది ఏం అర్థమవుతుంది కానీ నేను ఒక్కటే దేవుని ఆడుతున్నా దేవ నేను చిద్దిగా ఆ సాహిత్యానికి నేను చిత్తగా వాటిని నేను కాల కింద నేను నామకి విజయం తేవాల ప్రభాన్ని నేను ఒక్కటే ఉన్నా ఆ ఉన్నా ఆయన భాషల చేత దాన్ని అంటుంటే అసలు నాకు రానియట్లేదు కంప్లీట్ గా నేను అనుకుంటున్నా నేను ఇంత గట్టి గట్టి అరుస్తున్నానేమో ఇంకా మా హస్బెండ్ లేవట్లేరు మా బాబులు ఇవ్వట్లేరు అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను అంత గట్టి గట్టి అరుస్తున్నా అది నాకి వినబడుతుంది కానీ వీళ్ళకి వినబడట్లేదు అప్పుడు నాకు అనిపించింది అన్న చెప్పిన్నాడు కదా ఆ అసలు నిద్ర బోనియర్ నైట్ టైం అంటే ఇది నాకు రెండోసారి జరగడం ఇలా జరగడము ఎందుకంటే అంతకుముందు కూడా జరిగింది ఎర్లియస్ట్ మార్నింగ్ టైంలోనే మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా నార్మల్గా రెస్ట్ తీసుకున్నప్పుడు పండుకున్నప్పుడు కూడా వచ్చేస్తున్నాయి అంటే ఇంకా వాటికి చూడు దేవుని మనం ఎంత అనుకొని జీవిస్తామో ఆ డూ ఆ విధంగా పడడానికి చూస్తుంటడం అందుకే వాటికి అవకాశం ఇవ్వకుండా థర్స్టినెస్ మనకు ఉండాలా మన థర్స్టినెస్ ఎప్పుడు దేవుని మీదనే ఉండాలా ఎందుకంటే ఎల్లెప్పుడూ ఆయన బతకాలా ఆయన ప్రసన్నత మనం చూడాలా అనే సన్నిధిలో మనము గడుపుతూనే ఉండాలా మరి దేవుడి చిన్న వాక్యం దించిన కామెంట్ ప్రార్థన చేసుకుందాం పర్షదుర ప్రేమల దేవ్రభ కృపణ తండ్రి దేవాసు ప్రభ నీకేళ్ళెక్కలైన బంధనాలు ప్రభ కృతజ్ఞతలు తండ్రి దేవాయేసు ప్రభ నీ కొరకే ప్రభా మేము దప్పిగలిగి నడుచుకోవాలి తండ్రి ఎందుకంటే ప్రభా వాక్యం వినడమే కాదు ప్రభా దాన్ని మేము పాటించాలా దాన్ని మేము స్వీకరించుకోవాలి తండ్రి ఎందుకంటే ప్రభా వాక్యం చెప్పి వెళ్ళిపోతే ప్రభా అది నీ బిడ్డలాగా మేము జీవించలేం ప్రభా కాబట్టి ప్రభా వాక్యం విన్నది వాక్యం చెప్తున్నాం కాబట్టి ప్రభా అది ఇద్దరికీ వర్తిస్తుంది కాబట్టి ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా మరుదల మేము భద్రపరచుకోవాలా మరి రాసుకున్న ప్రతి వాక్యాలు మా జీవితంలో నెరవేర్చండి ప్రభా ప్రతి వాక్యాన్ని ప్రభా మరి నీ వాక్యం రెండు అంచెలకు అడిగాం కాబట్టి ప్రభా ఆ వాక్యాన్ని మేము అనుసరించి నడుచుకోవాలి ప్రభా ఎందుకంటే ప్రభా ను మా కొరకు ప్రభా సిల్వ పైన రక్తం కాచినవు ప్రభా దివా నీ రక్తం ఇచ్చే ప్రభా మమ్మల్ని కొన్నవుతండి కూడా మమ్మల్ని అన్న కొన్నారు అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాక కూడా ప్రభా మీరు మమ్మల్ని ప్రభా నీ రక్తం చేత కొన్నారు ప్రభా మీరు మమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారు ప్రభా నీ ప్రేమలో ప్రభా ఎంతో గొప్పది తండ్రి నీ లాంటి ప్రేమ మాకు దయచిన ప్రభావ నీ లాంటి గుణగానే మాకు దయచిన ప్రభావ నీలోనే మేము జీవించాలని సహాయపడం ప్రభా ఎవ్రీడే ప్రభా మేము దినదిన ప్రభా నిన్ను మేము వెతుకుతూనే ఉండాలా ప్రభా దేవ నిన్ను చూసేంత కూడా ప్రభా మా పట్టుదల మేము మొదలు కొద్దు తండ్రి దేవాయస్రభ నీ సత్యాన్ని అనేకులకు మేము ప్రకటింపచ్చాలా మేము వెలిగింపబడాలా అనేకులు మేము వెలిగించాలా ప్రభా దేవాయసు ప్రభా మరి నీ యొక్క సమయం కూడా ప్రభ ఎంతో త్వరలో ఉందనే ప్రభా దుసుడు మరి పరిశుద్ధులను ప్రభా చితిక కొట్టడానికి అదోసం ప్రభా అది విజయం పొందలేదు ప్రభా ఎందుకంటే ప్రభా వాటి మీద మీరు మాకు విజయం ఇచ్చారు ప్రభా వాటిని త్రొక్కడానికి ప్రభా శత్రులు బలం మీద మీరు మాకు అధికారం ఇచ్చారు ప్రభా కాబట్టి ప్రభ మేము విజయం పొందుతాం ప్రభా విశ్వాసంలో మేము సలంఘించడానికి వీలేదు విశ్వాసంలో ప్రభా మేము మంచి లంచులుగా సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి పరిశుద్ధుల నీకే వందనాలు తండ్రి జీవం వల్ల దేవానికి వందనాల ప్రభా మా నోటి నుంచి ప్రభా నీ సత్యం అనేకులకు మేము ప్రకటింప చేయాల ప్రభా అట్లా మేము ఇంకా ఎక్కువ తయారయ్యేలాగా సహాయపడమని ప్రార్థిష్టం తండీ దేవాయసు యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి దివా పెద్ద ప్రవక్తులు చిన్న ప్రవక్తులు అపోసులు ప్రభా నీ సత్యాన్ని ప్రభా అనేకులకు వాళ్ళు ప్రకటింపజేసే ప్రభావం ఒక్కొక్క దేశానికి వెళ్ళి ప్రభా నీ సత్యని ప్రకటింపజేసే ప్రభా భూ తల క్రిందలాగా ప్రభా వాళ్ళు ప్రకటన చేశారు మేము కూడా వాళ్ళ చేయాల ప్రభావం దేవాయసు మేము కూడా చేయాల మాకు ప్రభా ఇంకా ఎక్కువ కూడా ప్రభావ రెండంతులుగా మేము పొందుకాలి ప్రభావ ఆత్మ లేవా మేము అట్లా నీ సన్నిధి మేము గడిపేలాగా సహాయపడమని ప్రార్థనం తల్లి దేవా ఈ లోక పనులను ప్రభా మేము మర్చిపోవడానికి వీలదు ప్రభా దేవాచు ఈ లోకం వైపు మేము చూడదు ఈ లోకం పనుల మేము ఎలాంటి టైం కూడా పెట్టడానికి వీలేదు ప్రభా కేవలం ప్రభా నీకు మేము టైం పెట్టాలా నీ సన్నిధి మేము నీ వాక్యాలను ప్రభావ మా రుద్ధల పలకలపై మేము రాసుకోవాలి తల్లి దేవాచు ప్రభా కంప్లీట్నెస్ గా ప్రభా నిండు మంచుతో నిన్ను స్థుతించి ఆరాధించాలి ప్రభావ మేము అట్లా తయారు కావాలా ప్రభా మమ్మల్ని అంటే తయారు చేసి మమ్మల్ని నడిపించండి ప్రభావ దేవా ఏసీ అని క్రతౌతో మరి ప్రేరాంశంస్ ఉన్నాయి ప్రభా వారి విషయాన్ని ప్రార్థిస్తున్న తరలి వారి జీవితంలో అద్భుత అచకాలు జరిగించండి ప్రభా దేవాయచు ప్రభా మన జాన్సర్ సిస్టర్ విషయాన్ని ప్రార్థిస్తున్న ప్రభావ ఆ వచ్చిన నిమోనియాని ప్రభా ఏచు క్రేసిన అమ్మంలో గద్దించి కొట్టివేసి ప్రభా ఆ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దాయి ప్రభా దేవాయసు ప్రభా తల నుంచి అరికాల వరకు కూడా ప్రభా ప్రతి నేరలో ప్రతి ఒక్క ఏం కళలో ప్రభా ఈ యొక్క జీవంని కుమ్మరించి ప్రభా బిటకు సంపూర్ణమైన స్వాస్థత ఆరోగ్యాన్ని దాయించండి ప్రభా అదే రీతిగా ప్రభా లెవెన్సన్ విషయం కూడా ప్రార్థించిన ప్రభావ మరి తన అనారోగ్యాన్ని గద్దించి కొట్టివేసి ప్రభా తనకి సంపూర్ణమైన స్వాస్థత ఆరోగ్యాన్ని దాయిచ్చండి ప్రభా అదే రీతిగా ప్రభా మళ్ళీ ఏసు ఏసు ప్రభ ఏ సుబాబు విషయంలో ప్రార్శ్యం ప్రభా మరి ఆ బ్రదర్ని కూడా మీరు తాకండి ముట్టని స్వస్థపరచండి తనకున్న పేరాలిసిస్ నుంచి ప్రభా ఏ చుక్ర సునాభంలో విడుదల దాయించని ప్రభా ఆ ప్రతి నరలో ప్రతి ఒక్క ప్రభా నీ యొక్క జీవం నిమరించని ప్రభా ఆ బిడ్డ లేవాలా ప్రభా నీ సత్యాన్ని అనేకులకు ప్రకటింపచ్చా సాక్షిగా మీరు నిలబెట్టండి ప్రభా దేవా మళ్ళీ బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తారు ప్రభా తన కూడా నుంచి విడుదల దాయిచ్చని ప్రభా తనను కూడా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి తన కుటుంబం అంతా ప్రభా శాంతి సమాధానం ఐక్యతతో కలిసిమెలిసి ఉండేలాగా సాయపడమని ప్రార్థిస్తుండి తన కుటుంబం శివ సాయి విషయంలో కూడా ప్రార్థిస్తుంది తండ్రి మరి తను కూడా ప్రభా కోమలం నుంచి విజయం ఇచ్చిన ప్రభావ దాన్ని బట్టి వందల ప్రభా ఆ కూడా ప్రభా లేచి నడిచేలాగా ప్రభా తన ఏము కలలో ప్రభా జీవం నీ కుమ్మరించండి తను లేసి నడవాలా ప్రభా అనేకులకు నీ సత్యని ప్రకటింపచ్చాలా ఆ బిడం కూడా ప్రభా నీ నడిపించండి తన ద్వారా తన కుటుంబమంత లక్షణంకి రావాల ప్రభా ఆ విధంగా నడిపించమని ప్రార్థిస్తుండీ మరి రేణుకా సిస్టం బ్రదర్ విషయాన్ని ప్రార్థించిన ప్రభా మళ్ళీ వెనుక సిస్టర్ మన బ్రదర్ని ఇద్దరిని తాకండి ముట్టని స్వస్థపరచండి వారిద్దరిని కూడా ప్రభా మరి నీ యొక్క ఆత్మచర్త అభిషేకించి నీ నీ యొక్క సేవకి నడిపించమని ప్రార్థిస్తుండీ దేవాయస్రభా స్వరజన్న విషయాలు ప్రార్థించడం మరి అన్న కూడా వచ్చినక్కటి జాబ్ ని దాయించి ప్రభావ మరి జాబ్స్ ఓపెన్ అయ్యేలాగా సాయపడమని ప్రార్థిస్తుందండి మరి ఇద్దరిని కూడా ప్రభా భార్య భద్ర ఇద్దరు అభిషేకించండి దేవాయస్రభాన్ని సత్యాన్ని అనేకులకు ప్రకటన చేయడానికి ప్రభా ఇంకా ప్రభా అభిషేకించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుండీ దేవ ప్రతి వారిని యొక్క కృపలో భద్రపరచుకోవడం మరి కేబిపిఎం గ్రూప్ లో ప్రభా ఎవరైతే ప్రభా నీ సత్యాన్ని ప్రకటింపచడానికి ప్రభా అనేక ప్రాంతంలో వెళ్తున్నారు కాబట్టి ప్రభా వారిని అందరినీ యొక్క కృపలో భద్రపరచుకుని ప్రభావ వారి చుట్టుని యొక్క తాకండి ముట్టాన్ని స్వస్థపరచండి వారి శాంతి సమాధానం ఐక్యత దయచండి ప్రభా దేవా మా ఛత్తీస్ గారి విషయాన్ని కూడా ప్రార్థిస్తుంటుంది ఆ పద్నాలుగు మెంబర్స్ ప్రభా మరి వారిని మీరు తాకండి ప్రభ వారి కవచము వేసి పెట్టండి వలకు వాళ్ళకు వచ్చిన ప్రతి కిరుని గద్దించి కొట్టివేసి ప్రభా నీ యొక్క మిల్లల చేతని నింపండి ప్రభా దేవాయసు ప్రభా వాళ్ళకి బయలుదేవాలి అక్కడ మీ నాయని నడిపించండి ప్రభా వరి యొక్క దూతాన్ని కాపుదలగా దయచేయం ప్రభా దేవాయసు ప్రభా వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లు వచ్చారంటే ప్రభా మరి వాళ్ళకి ఎంతో ధన్యత ఇచ్చిన ప్రభా దేవాణం అన్నో ప్రభా నా నామం నియమితంలో ప్రభా హింసింపబడిన వారు వారి అబద్ధములాడిన వారు చెడ్డ మాటలు వారు మళ్ళీ ధన్యులు అని అన్నో ప్రభా అప్పుడే ఫల ఫలం అధిక మగున అన్న ప్రభ కాబట్టి ప్రభ వాళ్ళ అలాంటి సమయం ఉన్నప్పుడు ప్రభ వారి నీ యొక్క సన్నిధిలో ప్రభు సంతోషించి ఆనందిస్తున్నారు కాబట్టి ప్రభ వారిని ప్రభని యొక్క జ్ఞాపకం అనేది గ్రంథంలో వారిని రాసుకోమని ప్రార్థిస్తాం తండ్రి దేవా నీకే స్థూతం నీకే ఉన్నాడు తండ్రి దేవాయస ఎవరైతే వారిని హింసిస్తున్నారో ప్రభా వాళ్ళని మీరు మార్చివండి ఎందుకంటే ప్రభ ఆ పద్నాలుగు మందిలో ప్రభ నీ యొక్క అభిషేకం వాళ్ళు చూడాలా నిన్ను వాళ్ళు చూడాలా ప్రభా వాళ్ళలో మార్పులు రావాలా ప్రభా హింసొచ్చిన ప్రతి బిడ మార్మ పొందాలా రక్షణకి రావాలా ప్రభా సాక్షి బిడ్డని మీరు నిలబెట్టుకుని ప్రభా నీ నామానికి మహమ తెచ్చుకుని ప్రభా ఆ కొండ ప్రతి ప్రజలను మీరు కాపాడండి ప్రభా వారిని కూడా రక్షించుకొని వాళ్ళకైనా ప్రతి గాయాల నుంచి విడాల దయచండి తండ్రి దేవాయించు ప్రభా అదే రీతిగా ప్రభా ఆ టూ మెంబర్స్ ఎవరైతే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయారో ప్రభా వాళ్ళు తిరిగి మళ్ళీ నీ సన్నిధికి రావాలా దేవ వారితో మీరు దర్శించి మాట్లాడండి వాళ్ళలో ఉన్న తొలగించండి ప్రభా నువ్వే జీవన గల్ దిగడం అని ప్రభ తిరిగి వాళ్ళకి జ్ఞాపకం చేసి నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రతి వారిని యొక్క కృపలో భద్రపరచుకున్న ప్రభా ప్రతి సేవ జీవితంలో ప్రభ ఎవరెవరైతే సేవ చేస్తున్న జరిగించండి వారి సేవ కూడా ప్రభ అధికమైన ఫలములు వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తూ వారిని యొక్క పరిశుద్ధాత్మించతని అందరినీ కూడా ప్రభ అభిషేకించి నడిపించి ప్రభా వారిని యొక్క రాకడికి ప్రతి బిడ్డను సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ ైజ్ లాడ్ సిస్టర్ బ్రదర్ అదే జాన్సీ అనే పాప ఐదు నెలల్లో నిమోనియాతో బాధపడుతున్నారు కాబట్టి డాక్టర్లు సీరియస్ అని చెప్పారు కాబట్టి దేవుడు ఆ పాపని అలాగే లియన్ రిమేల్ అని అతను సీరియస్ అదే లివిన్సన్ అని చెప్పినాను కదా ఆయన పేరు లియోన్ రిమేల్ అంట ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు లంగ్స్ ప్రాబ్లం తోటి డాక్టర్లు ఇరవై గంటలు కావాలని చెప్పారంట కాబట్టి ఆయన ఎమర్జెన్సీలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ బ్రదర్ ని కూడా స్వస్థపరచాలా డాక్టర్లకు దేవుడు మంచి జ్ఞానం ఇవ్వాలా మంచి ట్రీట్మెంట్ అక్కడ ఇవ్వాల బ్రదర్ అలాగే యేసు అనే బ్రదర్ కి పక్షపాతం ఏం లేదు కాకపోతే ఆయన నిమ్ము దగ్గు ఆయాసం వల్ల ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు కాబట్టి ఏసు అనే బ్రదర్ కూడా దేవుడు స్వస్థపరచాల బెన్ను అనే ఆ బ్రదరు అరవై సంవత్సరాల వయసు కలిగిన బ్రదరు కాబట్టి ఆయన పక్షపాతంతో బాధపడుతున్నాడు కాబట్టి ఆ కుటుంబం కూడా రక్షణ పొందని కుటుంబమే అన్నిజనుల కుటుంబము కాబట్టి ఆ బ్రదర్ కూడా స్వస్థత పొందుకోవాలా దేవుడి కృపను బట్టి అలాగే రేణుకా సిస్టర్ కి మనోజ్ బ్రదర్ కి మంచి ఆరోగ్యం ఇవ్వాలా అలాగే కవిత కావ్య సిస్టర్ వాళ్ళ బాబు సీటు విషయంలో కూడా మీరు ప్రార్థించండి దేవుడు ఆ బాబుకి మంచి స్కూల్లో సీటు రావాలని అలాగే ఆ సిస్టర్ కుటుంబం గురించి కూడా ప్రార్థించండి అలాగే స్వరాజ్ అన్న రూపాస్ బ్రదర్ యొక్క జాబ్ విషయంలో ప్రార్థించండి ఈ యొక్క ట్రైబల్ బెల్ట్ ఇది ఎక్కడైతే అక్కడ ఛత్తీస్గఢ్ లో జరుగుతుందో వాళ్ళ గురించి కూడా మీరు ప్రార్థించండి బ్రదర్ ఎవరెవరు ప్రార్థిస్తారంటే మనోజ్ బ్రదర్ ప్రార్థిస్తారు క్యాథరిన్ సిస్టర్ ప్రార్థిస్తారు అలాగే గ్లోరీ సిస్టర్ కూడా ప్రార్థిస్తారు ప్రెజ్లాడ్ బ్రదర్ ప్రార్థించండి బ్రదర్ అనే పాప ఐదు నెలలు చిన్న పాప అనమాట ఆ పాప ఏంటంటే నిమోయియాతో మా బాధపడుతుంది అంటే డాక్టర్లు సీరియస్ గా ఉందని చెప్పారంట దేవుడు ఆ పాపను స్వస్థపరచాలా అలాగే మీరు గ్రూప్ లో పెట్టారు కదా లియాన్ రిమేల్ అని ఆయన లంగ్స్ ముట్టాల దేవుడు స్వస్థపరచాలి అలాగే యేసు అని ఆయన మ్ముతో బాధపడుతున్నాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు ఆయన స్వస్థత పొందాలా బెన్ను అనే బ్రదరు పక్షపాతంతో బాధపడుతున్నాడు బ్రదర్ ఆ కుటుంబం కూడా రక్షణ పొందని కుటుంబమే అన్ని జనుల కుటుంబము ఆ బ్రదర్ కూడా స్వస్థత పొందాలా అలాగే మీ గురించి సిస్టర్ కి హెల్త్ మంచిగా ఉండాలా స్వరాజ్ బ్రదర్ కి రూపాస్ బ్రదర్ కి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలా కావ్య సిస్టర్ వాళ్ళ బాబుకి మంచి సీటు కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మంచి స్కూల్లో దేవుడి కృపను బట్టి మంచి చెత్త మంచి స్కూల్లో సీట్ రావాల బ్రదర్ ఆ అలాగే ఛత్తీస్గఢ్ ప్రజల గురించి బ్రదర్ అక్కడ ఉన్న సేవకులు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళ గురించి మీ సుప్రభా ఈ రాత్రుల ప్రభా వాక్యం ప్రభావ మాట్లాడే సుప్రభ ఈ వాక్యం గురించి తొలగించి మీ పరిశుభ్ర మేము పరిశుద్ధి జీవించాలి నీ వాక్యమే పరిశుద్ధపరతం కనుక నీ వాక్యమే ప్రభా వెలుగు కనుక మా గీతంలో వెలుగు కలగాల అనే జీతంలో ఈ వెలుగు కలగాల చీకటిజగా ఈ వెలుగుపోయి ఆ ఈ వెలుగుని స్వీకరించి అనేక రక్షణ నా జీవానికి పాప అమరతని నిమ్మో నుంచి బాధపడుతుంది యశ్వ్రభా ఒకసారికి జ్ఞాపం చేసుకొని నా జీవానికి స్థుతం నిమ్మోని సైతాన్ని తెయ్యాలని గర్దిస్తున్నాను జీసస్ లాట్ అక్కడ ఉన్న పా వెలుగు ప్రకాశించేని మీరు స్వస్థపతి అన్ని కంచండి సైతానికి ఇవన్నీ నా జీవానికి అలాగే లీవన్ బ్రదర్ అమలతని ఆ లీవన్ సన్ ఉన్నసు ప్రభా టూ బాబు అనే లంగ్స్ తాక న్మోనియా సైతం తీయాలని కాల్చి దాన్ని కద్దిస్తున్నాను సైతం ఆ బాబుల ప్రభావం రక్తాన్ని పోషించి బలంతో శక్తి తంపి ఆరోగ్యం తెచ్చని తల్లిదండ్రులు రక్షణ డాక్టర్ ధ్యానం తెచ్చని నా దీవానికి స్థతం బాబు పక్షవాత బాధపడుతుండ్రు నీ వాకు పంపించి బాగు చేయండి అని చక్కగా లేచి నడవాలా కద్దింప కావాలా నీ జీవ వాకు పంపించి మీరు స్వస్థపరచండి నా దీవానికి నా ప్రభావం నీకు వందలేసిన ప్రభావం మా కావ్యేశ్వరులు బాగు ఉంటాను తాకండి ధ్యానం తెచ్చు మీ లబ్ధకం చేయండి శ్రీశర్మి సరస్వతం నడిపించి దీవించి ఆశీర్వాద దీవించండి నా ఈసానికి పొందలేసో ప్రభా ఆ ప్రకారం రూపం ఉంటాయి పనులు జ్ఞానం ఇంకా ఆత్మ ఎదుగల మంచి ఒక జాబ్ తెచ్చే నేసప్రభ అలాగే నా దీవానికి భార్య భర్త శాంతి సవంచండి మీ సరే పరీక్షలు వాడుకోండి ఇలా బాబు దీవించండి నా దీవానికి శోతం చేసాం ఆ ప్రకారం కా ప్రభా మన మన తన వేసు ప్రభా నా దీవానికి స్తోత్రం చేసాం ఆయనవి ప్రభా ఏముందో ప్రభ పేరు తెలియదు ఆయనవి స్వస్థపరిచని హీల్ చేయని సురాజ్ విరహం ఉంటుంది తాకని పలు జ్ఞానం తెచ్చని మీ ఆలోచన తెచ్చని మీ ఆత్మయ్యత తెచ్చని డూడ్ ఎక్కడ నుంచి సక్సెస్ కావాలా ఎక్కువ ఇంటర్వ్యూ ఇచ్చింది నుంచి కాల్ రావాలా జాబ్ రావాలా శుభ్రహం కాలించని శిస్ విభుకం వాడుకోండి అలాగే నాది మన శుభ్రిక వస్తూ ఉంటే పలు జ్ఞానం తెచ్చని ఆ తులక కుట్టి ఆరిపోవాలా నా దీవాని మీరే హీలింగ్ చేయండి బలపరిచి సరస్వత్వం నడిపించి ఆత్మతో బలం తనిపి ఛత్తీస్గఢ్ లో ప్రభా అనేకులు జైల్లో ఉన్నారో ప్రభా అనది ఇక్కడ మేము ప్రార్థిస్తున్నాం అక్కడ మీరు దించని వాళ్ళ సంఖ్యలు చంపేని ఆ దయ్యాలు దురాత్మకా ఎవరేషన్ అగ్లేసారు వాళ్ళి పాపం క్షమించింది వాళ్ళు మార రక్షణ పొందాలా వాళ్ళందరూ కోసం బోధ రావాలా ఆ విజయం రావాలా మన జైల్లో మీరుండి లాయర్ లో మీరుండి మీ ఆత్మధారించని శక్తి కాదు బలం కాదు ఆత్మధార చేస్తుంది వాగ్దం చేసింది ఎవా వాళ్ళందరూ ప్రభా మన జైల్లో నుంచి గడిపించి అక్కడ ప్రభావం అన్నీ ప్రభా సరస్వత్వం రావాలా అడిగి సర్వ ఛత్తీస్ కద్దింప కావాలా కుటుంబ కుటుంబం ప్రభావ అందరూ రక్షణ పొందాలా వాళ్ళు ఈ అంతకాలంలో గొప్ప కార్యం చేయండి నా దివాన్ని బ్రదర్ చెప్పిన అంశాల ప్రభా ఇన్నారేస్తూ ప్రభావ ఆ చింతవుతం మీ మీద ఇస్తున్నారు ప్రతి జీవితంలో గొప్ప కార్యం చేయండి ఆశ్చర్య కార్యం చేయండి ప్రతి కుటుంబాఖ నిలబెట్టుకోమని ఇస్తున్నాం ప్రస్తుతం స్తోత్రం నైనా పరిశుద్ధ మైమోన్నత దేవాసరశక్తి మందిర జీవంగల ప్రభానికే బంధనాలు ప్రభావ సర్వోన్నత సర్వాధికారైన తండ్రి నీకే స్తోత్రం అబ్రాహమిస్తా వ్యాంకొప్పల దేవా నా దేవా నీకే వందనాలు ప్రభావ ఈ రోజు దాని ఏమన్నా ఇచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయని ఈ రాత్రి కాలం మంది ఈశ్రభ వాక్య మీరు మాతో మాట్లాడినారు ప్రభా అందుబట్టి నీకు వందన వాక్యం నిర్కటి చేయండి ఏసు ప్రభావ వాక్యానికి ఏదైతే కలిగి మేము జీవించాలా ప్రభావ ఇంట్లో కూడా సహాయపడండి ప్రభా నీ రాకడకేసు మేము పరిశుద్ధ పరచబడాలా ప్రభావ యేసు ప్రభానికే వందనాలు నీ రాకడ బలమైన మేము సేవ చేయాలా ఏసు ప్రభు కటంకాలను తొలగించండి ఓ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభా మరి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం అయినా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకు స్వచ్ఛత విడుదల కలగ చేయండి వాళ్ళకున్న బంధకాలను తెంపివేయండి యేసు ప్రభా జాన్సీ మరి పాప ముట్టాడి తాకండినైనా ఆవిడకి నిమోనితోను ఎంతో బాధపడుతుంది దేవా అప్పుడ ఒక స్వచ్ఛత దయచేయండి ఆవిడ బాడీని వాక్కును పంపించి బాగు అవును గాక గొప్ప విజయాన్ని మీరు దయచేయండి విడుదల కలగ చేయన కుటుంబాన్ని సమాధానం దయచేయండి యేసూ ప్రభానికే వందనాలు ప్రభావ ముఖ్యంగా ఏసు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం అప్పుడు కూడా ముట్టాడి తాకండి శ్శపరచండి ఏసుకృష్ణ నామంలో దేవా అప్పుడే కూడా నిమ్మో నుంచి విడుదల పొందును కాక దురాత్మ శక్తి రేసనంలో గర్తించండి ప్రభ అప్పటికి యేసుకృష్ణ సమాధానం కలుగును కాక యేసు ప్రభ గొప్ప విద్యాన్ని మీరు దయచేయండి ఆవిడ జ్ఞాపకం చేసుకోండి దేవా మరి యేసుకృష్ణ నామంలో దేవా లివింగ్ మరి సన్ విషయంలో ప్రార్థిస్తున్నాను దేవా అప్పుడే ముట్టడి తాకండి స్వత పరచండి అప్పుడే కూడా నిమ్మల నుంచి విడుదల పొందును కాక దురాత్మ శక్తి రేసినప్పుడు గద్దించండి ఆయన ఏసు కృష్ణ నామలు దేవకు సమాధానం కలుగునుగాక నెమ్మది దయచేయండి ఆ కుటుంబం మోకరించి ప్రార్థించాలని ఆయన గొప్ప విజయాన్ని మీరు దయచేయండి రక్షించండి ఏసు నీకే వందనాలు ప్రభా మరి బెన్ని విషయంలో దేవా అప్పుడే ముట్టడి తాకండి అయినా అప్పుడే పెరాసిసం ఎంతో బాధపడుతున్నాయని అప్పుడకు స్వస్థత కలుగును గాక విడుదల మీరు కలగచ్చేయండి లేవనైతే గొప్ప వాడుకోండి అయా నువ్వు శ్రస్య ప్రభా గొప్ప విజయం దయచేయండి ప్రభావ ఈ నామానికే మయమ తెచ్చుకోండి ఏసు ప్రభానికే వందన శివసాయి విషయంలో ప్రార్థించిన అప్పుడే ముట్టడి తాకండి స్వస్థపరచండి సంపూర్ణంగా విడుదల పొందును కాక దురాత్మ శక్తులు గద్దించి ఆ కుటుంబానికి సమాధానం కలుగునుగాక గొప్ప విజయాన్ని మీరు దయచేయండి కావ్యశణ్ణ ప్రార్థించిన దేవా అప్పుడే ముట్టడి తాకండి వాళ్ళ భార్య భర్తలు వాళ్ళ పిల్లలంతా దీవి పడల పొందును కాక సేవల బలంగా మీరు వాడుకొని చేసే మీరు తోడైండి ప్రభావ వాళ్ళ కొడుకు విషయాలు వేసు ప్రభావ సీటు రావాలా ప్రభావ అది లేకపోతే నామలో స్వస్థత దయచ ృష్ణు ప్రభా పత పెట్టారు యేసుప్రభ ముందుకు నడిపించండి నాయన ఆ కుటుంబ చూడ అగ్ని కంచ పెట్టబడును కాక గొప్ప విద్యాన్ని మీద దయచేయండి ఈ రూపస్థితి యేసుకృష్ణ నామంలో మంచిగా యేసుకృష్ణ జాబ్ దొరుకును కాక ఆటంకాలను తొలగించండి సేవలను మీరు బలంగా వాడుకోండి ఆ కుటుంబం అంతా దీవింపబడను కాక ఉన్నత స్థానం ఎదుర్కోక కా ప్రభావ గొప్ప విద్యాన్ని మీద దయచేయండి నా ప్రభావ రేణు కష్టం కూడా ముట్టండి తాకండి నాయన మంచం స్వస్థలు దయచేయండి మనుజులను కూడా దీవించండి ఆశీర్వదించండి ఇద్దరు బలమైన సేవ చేయను కాక యేసు ప్రభా సిస్టర్ కి ఎక్కడైతే బాధపడుతుందో ప్రభ ఎక్కడైతే పెయిన్ అవుతుందో అక్కడ స్వచ్ఛత కలగాల ప్రభ గొప్ప విజయాన్ని దయచేయండి నువ్వు సంపూర్ణంగా స్వచ్ఛత ఇచ్చే దేవుడో ప్రభ ద నయానికే వందనా తెచ్చు కానీ విషయంలో ప్రార్థిస్తున్నాం మరి ఎసుకృష్ణ పతక బిడకు విడల దొరకాల ప్రభ అక్కడ సువార్త అందాలా ప్రభావ మీరు సహాయం ఇచ్చేయండి ఎంతమంది గాయపడ్డడో ప్రభావ ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో ప్రభావ వాళ్ళందరికీ సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి ఎంతమంది అడవిలో ఉన్నారో ప్రభా కుటుంబాల ఎసుక్రభ ఆదరణ లేకున్నారో ప్రభావ వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి ఆయన వాళ్ళకి జీవాన్ని దయచేడి వాళ్ళకి కావాల్సిన ఆహారం దయచేయండి ప్రభావ రక్త ప్రభు దయచేయండి ప్రభావ ముఖ్యంగా వాళ్ళకు ని వాక్యం చేత ఆదరణ దొరుకును కాక గొప్ప విద్యాని మీద దయచేసి సమాధానం దయచేయండి ప్రవ్వ అక్కడంతా సుబ్రహ్మణ్యుడు చట్టాన్ని తారుమార్ చేసిన ప్రభావ శాసనాన్ని తారుమార్ చేసిన ఈ రాత్రి కాలం మేము ప్రార్థిస్తున్నాం అయినా వాళ్ళ చేసుకోండి ఏసుకృష్ణ నామంలోని రాజ్యం అక్కడ స్థాపిపబడును కాక గొప్ప విద్యాని మీద దయచేసి ఈ నామానికే భయమ తెచ్చుకోండి కాలం తొలగించండి ప్రతి ఒక్కరి చేసుకోండి నాయన ఏసు ప్రభానికి వందనాలు ఏసు ప్రభా ఈ రోజు ఆరాత్ర బిడ్డను తీవించండి బ్రదర్ సిస్టర్ దీవించి ఆశీర్వదించి మీరు లేవనైతే గొప్పగా వాడుకోండి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి ముందుకు సేవకే నడిపింపబడును కాక ఉన్నతశా నిలబెట్టుకొని నామనికే మేమ తెచ్చుకోమని ఏసుకోసం అడివేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ వందనాలు తండ్రి ఏసు రజానికి స్తోత్రం దేవ ఏసుక్రీస్ రజానికి వందనాలు తండ్రి దీని మంత్రాన్ని కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు తండ్రి ఈశ్వరజా నెక్కి స్తోత్రం దేవా ఈశ్వరాజా నీకు వందనాలు తండ్రి ముఖ్యంగా వాక్యం ధర మీరు అతని మాట్లాడిన దేవా నీకు వందనాలు తండ్రి దేవా నెక్కి స్తోత్రం దేవా ఈశ్వరజా నీకు వందనాలు ముఖ్యంగా చిన్న పాపను ముట్టండి ఆవిడను బుడదలా దండి ప్రతి శోధన కొట్టివేయండి దేవా ఏ స్రజా నెక్కిస్తూ ఉద్రం ఇంకో బ్రదర్ని దేవా అబడని కూడా ముట్టి తాకండి లంగ్స్ నుంచి బుడదలా దయచండి స్వస్థత పరచండి బుడదలా దయచేసి దేవా నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ స్రజాని ఎక్కిస్తూ ఉద్రం ఉంది దేవా మీరే ఆత్మకార్యం జరిగించి ఆవిడ మీరు లేవనెత్తి నీ సాక్షిగా నిలబెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా మరి ఇంకో బ్రదర్ని ముట్టండి దేవా ఆయనకు దమ్మాసు నుంచి బుడదలా దండి దేవా నీ గాయంలో స్వస్థపరిచి దేవా దేవా మీరే రక్షించుకుని దేవా నామానికి మహిమ తెచ్చుకుని దేవా ఇంకో బ్రదర్ని కూడా ముట్టండి పక్షవాతంతోనే అప్పుడే కాలు చేతులలో పోయండి ఏ స్నామంలో దేవాలు వేసి నడవాలి దివా మీరే కార్యం జరిగించి నీవ అక్కడ కూడా నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ స్రజానికి స్తోద్రం ఏ శుక్ర వందనాలు తండ్రి సతీష్ గఢలో ఉన్న ఆ యొక్క ముట్టండి దేవా ఏ స్నామం మీరే కార్యం జరిగించండి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి వాళ్ళకు ఆహారం దయించండి దేవాలని కృపలో భద్రపరచుకోండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాని నామానికి అక్కడ మహిమ తెచ్చుకోండి దేవా ఏష్టజానికి స్తోద్రం దేవా చిన్న పాపను కూడా ముట్టండి దేవా అప్పుడక్కడ మీరు తోడై ఉండండి దేవా ముట్టి స్వస్థపరిచే బుడదలా దయచేసి దేవానికి కృపలో భద్రపరచుకొని దేవా కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ముఖ్యంగా మంజుల సిస్టర్ ముట్టండి దేవా కుటుంబం కూడా కుటుంబం కట్టా సమాధానం మీరు దయచండి దేవా కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏసు రజానికి స్థూద్రం ఏసుక్రిస్ రజానికి వందనాలు తండీ ముఖ్యంగా మనోజ్ బ్రదర్ సిస్టర్ ని కూడా ముట్టండి వాళ్ళకు మంచి ఆరోగ్యం దేవా సిస్టర్కి మంచి ఆరోగ్యం దండి గాయపడిన ముట్టి తాకి స్వస్థపరిచి ప్రతి ఒక్క శోధనలు తొలగించి దేవా కుటుంబానికి బలంగా వాడుకొని నామానికి మహిమ తెచ్చుకోండి రూపజ్ బ్రదర్ ముట్టండి దేవా సిస్టర్ని కూడా ముట్టండి వాళ్ళ కూడా ముట్టండి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దేవా సేవలో వాడుకోండి ముఖ్యంగా ఆ బ్రదర్ కూడా మంచి జాబ్ దొరకాలి ఇస్తున్నాములో మీరే కార్యం జరిగించండి దేవా ఏ సజా నీకి స్తోధరం స్వరాజ తాకి శ్వాసపరచండి సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దించండి మేము అప్పుడల్ని నీ దేవా ఆ బ్రదర్ కూడా మంచి జాబ్ రావాలి ఏస్తున్నావులో మీరే కార్యం చరియించండి దేవా ఏ సజా నీకి దేవా ప్రతి ఒక్క తొలగించి ఆ కుటుంబాన్ని కూడా రక్షించుకొని నీ కృపలో నామానికి మహిమ తెచ్చుకున్న కావే సిస్టర్ ముట్టండి అన్నను కూడా ముట్టండి దేవా అన్నకి మార రక్షణ దించండి ఇద్దరు బాబులకి మరి రాయవేలో దాంట్లో సీట్ రావాలి దేవ ఇద్దరికి రావాలి ఏసునాంలో మీరే కార్యం జరిగించండి ఆ సిస్టర్కున్న శోధనలు కొట్టేయండి ముగ్గురికి మంచి ఆరోగ్యం దయచేసి దేవానికి ఆ కుటుంబంలో సమాధానం దయచండి ప్రతి శోధన అటుల అటంకాలు తొలగించి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని రాకడ సిద్ధపరచుకోండి కే వి పుల ప్రతి ఒక్క బిడ్డల్ని తాకండి దేవానికి ఇస్తూ దేవా ఏ సజానికి దేవా ఏసుకృష్ణానికి వందనాలు తండ్రి మీరే ఆత్మకార్యం జరిగించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమని ఏసుకృష్ణామలు అడుచున్నాం తండ్రి ఆమె మీరు ప్రార్థించండి బ్రదర్ పరిశుద్ధు హలో పరిశుద్ధుడ కరుణామయుడు ప్రేమగల తండ్రి ప్రేమగల తండ్రి మా హృదయంలో ఎండుగున్న మా హృదయం నిండుకున్న దేవ అందరినీ ఆదరించి మహోన్నతుడా మా తల్లిదండ్రులంతీ నీవే తండ్రి నీవే ప్రభు నీకే స్థితి నీకే బంధనాలు ప్రభు ప్రభా మేము చేసే ప్రార్థనలో తప్పులు ఉంటే క్షమించండి ప్రభ మీ మంచి మనసుతో మమ్మల్ందరినీ ఆదరించండి ప్రభా పుష్కలమైన సంపూర్ణమైన ఆరోగ్యములు ప్రసాదించండి తండ్రి అలాగే మీ సేవలో ఉన్న మీ సేవలో ఉన్న మీ సేవలో మీ నామంలో ఉన్న ఛత్తీస్గఢ్ దైవజనులను మీ పవిత్రమైన నిండు హృదయంతో సహాయపడండి తండ్రి ప్రభా అలాగే దైవ జనులను హాస్పిటల్లో ఉన్న వారు అందరినీ కూడా మీరు తాకండి ముట్టండి ప్రభా అందరి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించండి అలాగే కేబీపీఎంలో ఉన్న అన్ని అందరినీ కూడా దైవ జనులందరినీ సహకరించండి ప్రభాసుమంలో ప్రార్థిస్తున్నా తండ్రి మన మధ్యలో ఉన్న స్వరాజ్ బ్రదర్ మనకు ఆశీర్వాదం ఇస్తారు మన ప్రభుకృప సమాధానము శాంతి ప్రసిద్ధాత్మ శక్తి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ముఖ్యంగా కేపీన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు నేను లెక్క సదాకాలంతో Mm-hmm. <laughs>